విషాదోగం పద్దెనిమిది అధ్యాయములతో కూడి ఉన్నది ఈ మహద్గ్రంథం ప్రతి అధ్యాయము యొక్క పేరు చివర యోగము యోగము యోగము అని చెప్పి ఉంటుందండి ఈరోజు అర్జున విషాద యోగం రెండవ అధ్యాయం సాంఖ్యయోగం మూడవది కర్మయోగం ఈ విధంగా ప్రతి అధ్యాయం చివర యోగం అని చెప్పి ఉంటుంది అనగా ఏమి యోగం అనగా ఏమి చెప్పండి యోగం అంటే కలవటం యుజ్యతే ఇది య కలవటం ఏది కలవటం చెప్పండి పరమాత్మ నుండి జీవుడు వేరైపోయినాడు అనాది కాలంలో ఎప్పుడు వేరైపోయినాడో తెలియదు కానీ దుఃఖం అనుభవిస్తున్నాడండి పరమాత్మ అంటే ఎవరు చెప్పండి ఆనంద సాగరం ఆనంద సాగరం నుంచి విడిపోయి ఈ సంసార దుఃఖంలో పడిపోయి నాన్న బాధలు పొందుతున్నాడు తిరిగి ఏదో ఒక సాధన చేత ఏదో ఒక ఉపాయం చేత ఆ పుట్టిళ్ళు అనగా పరమాత్మను తిరిగి చేరుకోవాలి దీని పేరు యోగం అందరికి అర్థమైందండి అనేక మార్గములు పద్దెనిమిది మార్గములు చెప్పినారు భగవద్గీతలో ఒక్కొక్క అధ్యాయం పేరు యోగం చూడండి రేపు సాంఖ్య యోగం ఎల్లుండి కర్మయోగం ఈ విధంగా ఒక్కొక్క సాధన ద్వారా మీరు తిరిగి పరమాత్మలో చేరండి లేక రెండు సాధనలు మూడు సాధనలు లేక అన్ని సాధనలు అన్నీ కూడా చేర్చి భగవంతునితో మనం ఐక్యం కావడానికి అవకాశం ఉంది లేక ఒకటి రెండు సాధనలు అయినప్పటికీ చాలు కనుక ఏదో విధంగా తిరిగి మన పుట్టింటికి చేరుకోవాలండి అది మన యొక్క లక్ష్యం అది నది ఎక్కడ పుట్టింది చెప్పండి సముద్రంలో నీరు గ్రీష్మ ఋతువులు ఆవిరైపోతాయండి ఆవిరైపోయి మేఘ రూపంగా పరిణమిస్తుంది ఆ జలం ఆ మేఘ ఊరికే ఉండదండి పర్వతముల మీద వర్షిస్తుందండి ఆ వర్షించిన నీరు నదీ రూపంగా వచ్చి ప్రవహించి ప్రవహించి తిరిగి సముద్రంలో చేరిపోతున్నదానికి చూచారు ఎంత చక్కని పాఠం బోధిస్తున్నది నది ఇప్పుడు మీరు నది మహా వేగంగా ప్రవహిస్తున్నప్పుడు మీరు దగ్గరికి వెళ్ళండి కృష్ణానది కానీ గోదావరి కానీ గంగానది కానీ వెళ్ళి అమ్మ తల్లి గంగాదేవి గోదావరి కృష్ణ జగజ్జననే మీకు టెంకాయ కొట్టి హారతివ్వాలి కొంచెంసేపు ఆగవమ్మా అన్నింటి మన ఆగుతుందండి ఆ నది చెప్పండి నాకొక లక్ష్యం ఉన్నది ఆ లక్ష్యం నెరవేరే వరకు నేను ఆగను ఏమిటి ఆ లక్ష్యం నా పుట్టిళ్ళు అయినటువంటి సముద్రాన్ని చేరాలి అని మనకి చక్కని పాఠం బోధిస్తున్నదండి ఏది నది సరే మనం టెంకాయ కొట్టి ఆరతిస్తానంటే ఆగుతుందండి మన లేదు తన లక్ష్యం నెరవేరే వరకు పుట్టిళ్ళు చేరే వరకు విశ్రాంతి తీసుకోదండి అది మీద పడి దొల్లి దొల్లి దొల్లి మిట్టా ఇవన్నీ కూడా ప్రవహించి ప్రవహించి తిరిగి సముద్రంలో చేరి తన పుట్టింటికి చేరి విశ్రాంతి తీసుకుంటున్నదండి మనం కూడా అదే విధంగా ఏనాడు ఆ పరమాత్మ నుంచి వేరైపోయినావో మనకి తెలియదు దుఃఖం అనుభవిస్తున్నారు పుట్టటం చావటం ఈ దౌర్భాగ్యం అనుభవిస్తూ అనుభవిస్తూ జీవుడు తన లక్ష్యాన్నే మర్చిపోయినాడండి అది ఎక్కడి నుంచి బయట చెప్పండి ఆనంద ఆనందో బ్రహ్మే దివ్య జానా కల్విమాని భౌతాన్ని జాయంతే ఈ జనులు ఈ ప్రాణులంతా ఎక్కడి నుంచి పుట్టారు ఉపనిషత్తులు చెప్తున్నాయి చూడండి ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందంతో ఆనందంలో పుట్టిన ఆనందంలో పెరుగుతున్నాయి తిరిగి ఆనందంలో చేరిపోతున్నాయి కనుక ఆనందం మన యొక్క నిజస్వరూపం మన నిజస్వరూపం మన యథార్థ స్వరూపం అండి అక్కడి నుంచి బయలుదేరినాం కనుకొని మన స్వరూపానికి ఏదన్నా భంగం కలిగితే వెంటనే ప్రశ్న ఉదయిస్తుందండి ఇద్దరు కలుసుకున్నారనుకోండి ఏమండి ఈ రోజు మీరు బాగా లేరేమిటి సంతోషంగా లేరేమిటి అని అడుగుతాం ఎందుకంటే సంతోషానికి భంగం కలిగితే ఈ ప్రశ్న తప్పకుండా వచ్చి తీరుతుందండి ఏమండి మీరు ఈరోజు ఆనందంగా సంతోషంగా లేరేమిటి అని ఎందుకు సంతోషం అనేది మన యొక్క నిజస్వరూపం అది దానికి కనుక భంగం కలిగితే వెంటనే ఒక ప్రశ్న అడుగుతాడు ఎదు ఎదురుకుండా ఏమండి ఇట్లా ఉన్నారేమిటి ఈరోజు సంతోషంగా లేరేమిటి ఆనందంగా లేరేమిటి నిజంగా మన యొక్క స్వరూపం కనుక దుఃఖం అయితే ఎవరైనా ఇద్దరు కలుసుకున్నప్పుడు ఏమండి ఈ మధ్య మీరు ఏడవటం లేదేమిటి అని అడుగుతారా చెప్పండి ఇద్దరు కలుసుకున్నప్పుడు ఏమండి మీరు ఏడిచి చాగోలేందే ఒకసారి ఏడవండి అని అడుగుతారా లేదండి ఏడుపు మన స్వరూపం కాదండి మన స్వరూపం ఏమిటి ఆనందం ఆ ఆనందానికి లోటు కలిగితే వెంటనే ప్రశ్న వస్తుందండి ఎందుకు దుఃఖంగా ఉన్నారు చూచారు మన యథార్థ స్వరూపం రాత్రి నిద్రలో మనం అనుభవిస్తున్నామండి ఆ నిద్రలో చూడండి ఏవైనా దుఃఖం ఉన్నదా మనకి చెప్పండి లేదు లవలేషన్ కూడా లేదండి ఎందుకు దేని వల్ల ఈ జగత్తంతా సృష్టింపబడిందో ఆ మనస్సు డిజాల్వ్ అయిపోతున్నదండి అక్కడ ఈ జగత్తంతా ఇమాజినేషన్ ఆఫ్ ది మైండ్ క్రియేషన్ ఆఫ్ ది మైండ్ ఇఫ్ మైండ్ డిజాల్వ్ నో వరల్డ్ అటాల్ ప్రపంచం అనేది కేవలం ఈ యొక్క సృష్టి అండి అది ఉంటుందో జగత్తు కూడా అదే విధంగా కనిపిస్తూ ఉంటుంది మనస్సు లేకపోతే నో వరల్డ్ అటాల్ రాత్రి నిద్రలో మనం చూడండి ఎంత హోమజీనియస్ స్పాంటేనియస్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ వితౌట్ ఎనీ బ్రేక్ హెంపు లేనటువంటి ఆనందం అక్కడ అనుభవిస్తున్నాం ఎక్కడి నుంచి వచ్చింది అది అదండి ప్రశ్న మన యొక్క యథార్థ స్వరూపం ఆనందం అయితే రాత్రి నిద్రలో ఉండేది జ్వరస్వరూపం కాబట్టి అది మోక్షం కాదండి అది జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ హెల్త్ ఆరోగ్యం కోసం నిద్రే కానీ మోక్షం కోసం కాదండి మోక్షం పొందాలంటే మనస్సు ఏ విధంగా సుశుక్తిలో లయమైపోయిందో మేలుకుని లయం చేయాలి అందరికీ అర్థమైందండి దాని పేరే సమాధి స్థితి లేక తురీయ స్థితి అంటారండి సూపర్ కాన్షియస్ రాత్రి పేరు అన్కాన్షియస్ ఓకే అన్కాన్షియస్ ఏమి దాంట్లో తెలివి లేదు ఉంటే సుశుక్తి పశువులు కూడా నిద్రపోతున్నాయండి మరి మోక్షం అది కాదు కనుక మోక్షం అంటే మేలుకుని శ్రీకృష్ణ పరమాత్మ రేపు ఆరో అధ్యాయంలో చెప్తారు హౌ టు మెడిటేట్ హౌ టు కాన్సన్ట్రేట్ అది నేర్చుకోవాలి సమాధి ధ్యానము ఇది ఇవన్నీ తపస్సు ఇవన్నీ నేర్చుకోవాలండి చక్కగా ఆసనం వేసుకుని దృష్టిని గురువు మధ్యంలో కానీ నాసికాగ్రంలో కానీ సహస్రారంలో కానీ హృదయస్థానంలో కానీ మీకు అనుకూలమైనటువంటి చోట మనస్సు నెలకొల్పి మన యొక్క యథార్థ స్వరూపాన్ని గురించి చింతన చేయాలి ఇక మనస్సుని పరిపరివితముల బహిర్ముఖంగా పోనీయకుండా అరికట్టాలండి ఇంకే ధ్యానం అంటే ఇంకేం లేదండి ఒకదాన్ని అరికట్టడం తీసుకొచ్చి దాన్ని ఆత్మ ఎందుకు జగత్తులో ఉన్నటువంటి ప్రవృత్తులు సంకల్పములు వీటిని గురించి మనస్ వీటి నుండి మనస్సును విరమింపజేయటం విత్ డ్రాయింగ్ ఆఫ్ ది సన్సెస్ ఫ్రమ్ ది అవుటర్ దీని పేరే ప్రత్యాహారం మన శాస్త్రంలో ప్రత్యాహారం మనసు అక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడ పెట్టవలను ఆత్మ సంస్థ మన కృత్వా అర్జున యథార్థమైనటువంటి ధ్యానం అంటే బాహ్యమైనటువంటి వృత్తుల మీద మనస్సు ప్రాపంచిక విషయముల మీద మనస్సును పోనీయకుండా చూ దానించి ఉపసంహరించి ఆత్మ స్థాపించాలి ఇది మొదట్లో అందరికీ సాధ్యపడదనుకోండి యూ హ్ టు మేక్ ప్రాక్టీస్ ట్రెమెడస్ ప్రాక్టీస్ అభ్యాసం లేకపోతే ఇటువంటి స్థితి ఎవరికి కలగదండదు మోక్షం అనేది మన చేతిలో ఉందండి మర చేతిలో ఉందండి అది డెస్టినీ ఈస్ ఈ రోజు మనం ఏం పని చేస్తుంటామో అదే పని గనక రేపు చేస్తే ఇట్ బికమ్స్టర్ నెమ్మదిగా పదే పదే పదే పదే అదే గనక వృత్తులు గనక చేస్తుంటే చూడండి ఇట్ బికమ్స్ ఎ టెండెన్సీ అది ఒక సంస్కారంగా మారిపోతుంది ఆ టెండెన్సీ కనుక మరల గనక మరల మరల చేస్తే ఇట్ బికమ్స్ ఎ హ్యాబిట్ అదే కనుక మరల మరల చేస్తే ఇట్ బికమ్స్ ఎ క్యారెక్టర్ అదే కనుక మరల చేస్తే ఇట్ బికమ్స్ అవర్ డెస్టినీ చూజా డెస్టినీ అంటే లక్ష్యం చూజా కాబట్టి ఒక మహనీయుడు ఇంగ్లీష్ లో చెప్పినాడు చక్కగా చెప్తాను సో ఎన్ యాక్షన్ నాటండి మీరు ఈ రోజు కనుక ఒక కార్యం కనుక నాటితే రీ టెండెన్సీ అది సుమారు అది ఒక సంస్కారంగా మారిపోతుందండి రోజు కనుక అదే పదే పదే చేస్తుంటే చూడండి మంచి కానీ చెడ్డు కానీ ఒక చెడు కానీ అలవాటు అయిపోతుందండి సో ఎన్ మన చేతిలో ఉందండి అది మన లక్ష్యం అనేది ఇటు పోతే నరకం ఇటు పోతే స్వర్గం ఇటు పోతే మోక్షం వీ హూజ్ ఫర్ అవర్ సెల్స్ అది ఈ జీవితం ఎందుకొరకు వచ్చిందంటే మన లక్ష్యమును మనం ఇక్కడే జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయించాలండి సార్ పశువులకి ఏం లక్ష్యం అండి తంటై తాగుతాయి సంతానం కంటై నిద్రపోతాయి చస్తాయి మానవుడు కూడా ఎట్లా ఉంటే ఎట్లా చెప్పండి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చక్కని ఒక బోధ చేసినారు అర్జునుడికి అనిత్యం అసుఖం లోకం హిమం ప్రాప్త్య భంచంలో వచ్చి పడ్డావు ఎటువంటి ప్రపంచం ఈ ప్రపంచం ఈ ఎవరినైనా దారిపోయేవాడిని అడగండి ప్లీజ్ డిఫైన్ ది వరల్డ్ అంటే ఓ లైఫ్ ఈజ్ వండర్ఫుల్ లైఫ్ ఈజ్ హ్యాపీనెస్ లైఫ్ ఈజ్ సన్షైన్ అంటాడు కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారు అనిత్యం అసుకం అనిత్యం దిస్ ఈస్ టెంపరీ దిస్ నాట్ పర్మనెంట్ శాశ్వతం కాదు రెండవది అసుఖం దీంట్లో సుఖం అనేది చాలా తక్కువగా ఉంది ఈ ప్రపంచంలో సుఖం ఎక్కువగా ఉందని అజ్ఞానులు అనుకుంటారే కానీ కృష్ణ పరమాత్మ అనిత్యం అసుఖం అది సుఖం అనేది కొద్ది మోకాలోతు సుఖం మొలలోతు దుఃఖం అండి అది చెప్పాలంటే మొలలోతు దుఃఖం మోకాలోతు సుఖం అండి ఇది పెద్ద గొప్ప సుఖం అనేది మనం ఎక్కువగా అనుభవించాలి కనుకనే అర్జున ఎట్లా వచ్చి పడ్డావు ఈ లోకంలో ఎటువంటి లోకం ఇది అనిత్యం అసఖం లోకం ప్రాప్య మరి ఏం చేయవల్ను మన కర్తవ్యం ఏమిటి భజస్వమాం నన్ను భజించు నన్ను అంటే ఏమిటి కేవలం స్వరూపమా కాదండి సత్చిత్ ఆనందం ఎగ్జిస్టెన్స్ నాలెడ్జ్ అండ్ బ్లిస్ అది బ్రహ్మాండం వ్యాపించినటువంటి సచ్చిదానందమును అర్చించు ఆ స్వరూపమే నీవు ఆ స్వరూపమే భగవంతుడు దాని పొందటానికి మానవుడు ప్రయత్నం చేయాలి చక్కని అష్టాక్షరి మహామంత్రం అనిత్యం సుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం చక్కగా ఈ ఈ వాక్యం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలన్నది అనిత్యమైనటువంటి అసుఖమైనటువంటి ప్రపంచంలో మానవుడు వచ్చి చేరి ఏమి చేయాలనేటువంటి కర్తవ్యం శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ప్రతిపాదించినారని భజస్వమాం ఆ శాశ్వతమైనటువంటి వస్తువును మనం ధ్యానం చేయాలి అందుకే శ్రీకృష్ణ పరమాత్మ అనేకమైనటువంటి యోగములను కూర్చి మార్గములను కూర్చి ఈ భగవద్గీతలో వర్ణిస్తున్నారు ఈ రేపటి నుంచి ఇంకొకటి సాధనలు బయలుదేరతాయి రేపు సాంఖ్యయోగం ఈ విధంగా కర్మయోగం ఇట్లా వస్తుంటాయండి ఈరోజు అర్జున విషాదం యోగం కలవటం అనేక జన్మల నుంచి వేరైపోయినాడండి అయితే మీరు ఒక ఒక ప్రశ్న వేయవచ్చును ఏమండి భగవంతు నుంచి వేరైపోయినారని చెప్పి మీరు చెప్పారు కదా ఎప్పుడు వేరైనాడు ఎప్పుడు అని మీరు అడిగితే నో ఆన్సర్ మన శాస్త్రంలో దానికి ఆన్సర్ లేదండి ఏమంటే ఎప్పుడు ఏంటి చెట్టు ఎక్కడి నుంచి పుట్టింది చెప్పండి చెప్పండి విత్తనంలో నుంచి పుట్టింది విత్తనం ఎక్కడి నుంచి పుట్టింది చెప్పండి చెట్టులో నుంచి చెట్టు ఎక్కడి నుంచి పుట్టింది ఈ గోళ అనవస్థా దోషం వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ మీరు ఈ దుఃఖం అనేది ఎప్పుడు బయలుదేరింది సరే పూర్వజన్మ జన్మ వల్ల ఈ దుఃఖం వచ్చింది పూర్వజన్మ కర్మ ఎట్లా వచ్చింది దాని కిందట జన్మ దాని కింద ఈ విధంగా ఏ వీధిలో తుక్కాను ఏ బజార్లో తుక్కాను ఈ ప్రశ్నలు వస్తాయా చెప్పండి ఈ మలం ఎవడ విసర్జించాడు వాడు రాత్రి ఏం తిన్నాడు వాట్ ఈస్ ది డెన్సిటీ ఆఫ్ ఇట్ ఇదే మనకు కావాల్సింది ముక్కు పగిలి చస్తుంటే డెన్సిటీ ఏమిటండి ముందు చెంబుతో నిలి తీసుకుని కడుక్కోవాలి అది మనం చేయవలసిన పని అదే విధంగా దుఃఖం ప్రత్యక్షంగా కనిపిస్తున్నప్పుడు హౌ టు రిమూవ్ ఇట్ అది దాన్ని తొలగించుకుని దుఃఖరహితమైనటువంటి ఆనంద స్వరూపాన్ని మనం పొందటం మన యొక్క కర్తవ్యమే కానీ ఈ దుఃఖం ఎప్పుడు వచ్చింది ఏ జన్మలో వచ్చింది దీనికి కారణం ఏమిటి అనవసరం కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఇది పోగొట్టానికి ఉపాయం చెప్పినారు భజస్వమాం అది శాశ్వతమైనటువంటి వస్తువులు ధ్యానం చేయండి సార్ ప్రజలు ఏం చేస్తున్నారు చెప్పండి అశాశ్వతమైనటువంటి వాటి మీద చేయాలి హంటింగ్ ఆఫ్టర్ దీస్ పరిగెత్తుతున్నారు పరిగెత్తున్నారు ఏం పొందినారు చెప్పండి ఈ ఇంద్రియ సుఖములు ఐదు ఉన్నాయండి సుఖాలు ఏమిటి చెప్పండి శబ్ద స్పర్శ రూప రస గంధ ఇంతే కదండి కన్ను చూచి ఆనందపడుతుంది చెవి విని ఆనంద నోరు తిని ఆనందపడుతుంది ఇంతే కదండి ఈ సుఖాలు అనేది మనకేనండి పశువులకి లేవా చెప్పండి ఆనాడు కురుక్షేత్ర యుద్ధ ముమ్మరంగా యుద్ధం జరుగుతున్నదండి కురుక్షేత్ర యుద్ధ వ్యాస మహర్షి ఆ యుద్ధ ఒక ఒక మార్గం గుండా పోతున్నాడు అండి ఎవరు వ్యాసమహర్షి పోతుంటే దూరంగా ఒక పురుగు చిన్న పురుగండి స్పీడ్గా అయితే పరిగెత్తుతున్నదండి రోడ్డు క్రాస్ చేసి పరిగెత్తుతున్నది వ్యాసమహర్షి గారికి ఆశ్చర్యం వేసింది ఇదేమిటి ఇంత స్పీడ్గా పరిగెత్తున్న కారణం ఏమిటి అని తెలుసుకుంటే మంచిదని నెమ్మదిగా పురుగు దగ్గరికి వెళ్ళి వ్యాసమహర్షి తన తపశక్తి చేత పురుగ్ మాట్లాడేటువంటి శక్తిని అనుగ్రహించి మా పురుగ్ గారు కంగారు ఇంత స్పీడ్గా పరిగెత్తున్నావు కారణం ఏమిటంటే స్వామి క్షమించని అన్ని మీకు తెలిసి కూడా అడుగుతున్నారు ఈ భూమి అదిరిపోతున్నది నేను కనుక నెమ్మదిగా వెళితే అది రథం వస్తున్నది ఈ మార్గం కూడా ఒక రథం వస్తున్నది నేను కనుక నెమ్మదిగా వెళితే రథం యొక్క చక్రముల కింద నలిగి తెస్తాను నేను కనుకనే నా ప్రాణం కాపాడుకోవటానికి తొందరగా పరిగెత్తుతున్నాను అని పురుగు చెప్పిందండి చెబితే మా పురుగు మీరు చిన్న జంతువు కదా కానీ మీకు కూడా ప్రాణం మీద అంత తీప్యా ఎవరు వ్యాసులు వారు ఏదో పెద్దవాళ్ళకి మాకు తీపి ఉండొచ్చు ప్రాణం మీద ఆశ ఉండొచ్చు చిన్న ప్రాణి కదా మీకు ఇంత బతకాలని చెప్పి నీకు ఆశ అంటే ఆ చిన్న పురుగు ఎంత చక్కని బోధ చెప్తున్నది మహాత్మా మీకు తెలియంది ఏమిటి చెప్పండి మీరు ఏ సుఖం అనుభవిస్తున్నారో మేము అదే సుఖం అనుభవిస్తున్నాం మీరు తిని ఆనందపడుతున్నారు మేము తిని సంతోషపడుతున్నాం మీరు సంతానం వృద్ధి చేస్తున్నారు మాకు సంతానం ఉన్నది సర మీరు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు మాకు కూడా ఉన్నాయి అయితే ఊరేగింపు లేవనుకోండి అనదండి ఈ విధంగా ఏ సుఖాలు మీరు అనుభవిస్తున్నారో ఇంద్రియ సుఖాలు మాకు కూడా ఉన్నాయి అని అంటే అప్పుడు ముక్కు మీద వీలేసుకున్నాడు ఎవరు వ్యాసులు వారు కూడా చక్కని బ్రాడ్కాస్ట్ చేసినటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు ఎవరో వ్యాస మహర్షి ఓ ప్రాణులప్పుడారా మీరు ఈ ప్రాపంచక సుఖాలు అనుభవించాలంటే మానవ జన్మ అవసరం లేదు పురుగుగా పుట్టవచ్చు పందిగా పుట్టవచ్చు పొక్కగా పుట్టవచ్చు గాడిదిగా పుట్టవచ్చు ఈ సుఖాలు అక్కడ కూడా ఉన్నాయి మానవత్వం పొందారంటే మాధవత్వాన్ని పొందటానికి ఉపాయం వెంటనే అన్వేషించాలి మానవత్వం పొంది కూడా పురుగులు ఎట్లా బతుకుతున్నాయో జంతువులు ఎట్లా బతుకుతున్నాయో ఆ విధంగా బతుకుతాయి వేస్ట్ ఆఫ్ లైఫ్ అండ్ వేస్ట్ ఆఫ్ అని వ్యాసులు వారండి లోకానికిస్ట్ చేశాడు మానవత్వం పొందినారంటే ఇక దైవత్వం పొందటానికి ఇది ఒక చక్కని మార్గంగా ఉపయోగించుకోవాలి కానీ హీనమైనటువంటి తుచ్చమైనటువంటి ఇంద్రియ సుఖములు పశు సుఖములు యానిమల్ ప్లెజర్స్ దాన్ని అనుభవించడానికి వచ్చింది కాదండి వివేకానంద స్వామి ఎంత చక్కగా బోధించారో వినండి వాట్ ఎంజాయ్మెంట్ మట్టి ములు అంటే ఈ శరీరం ఒక మట్టి ముద్ద అండి ప్రపంచాలతో చేయబడిన ముద్దలు చూచారాట్టు వాక్యం ఓ జనులారా ఈ మట్టి ముద్దల్లో ఏం సుఖం ఉన్నది పూర్ణమైనటువంటి సుఖం పరమాత్మలో ఉన్నది దాని కొంచెం అనుభవించటానికి ప్రయత్నం చేయండి సాధించండి చక్కని ఆనందం పొందండి అని వివేకానంద గంభీరమైనటువంటి వాక్యం చెప్పినారండి కనుక యోగం ఏదో విధంగా పరమ చేరటానికి ఒక మార్గమును మనం అన్వేషించి దాన్ని ఆచరణలో పెట్టాలి శ్రీకృష్ణ పరమాత్మ పద్దెనిమిది యోగములు చెప్తున్నారు ప్రతి దాని చివర యోగము యోగం అని చెప్పి ఉన్నది ఈరోజు అర్జున విషాద యోగం అందరికీ అర్థమైందండి మన పుట్టిళ్ళు నది ఏ విధంగా పుట్టిల్లు చేరుకుంటున్నదో మనం కూడా ఎంత శీఘ్రంగా మన పుట్టిళ్ళు అయినటువంటి విలీనం అయిపోతాము అంత మంచిదండి అది లేకపోతే వచ్చే నష్టం ఏమిటని మీరు అడిగితే ఇదే నష్టం ఏది పునరపి జననం పునరపి మరణం గరుడ పురాణంలో ఒక రహస్యం ఉందండి తల్లి కడుపులో బిడ్డ ఏడో మాసం వచ్చినప్పుడు అండి భగవంతుడు వారికి దివ్య దృతి అంత మంచిదండి పోతుంటే సముద్రంలో నుంచి ఒక చాప బయటపడిందండి ఇసుకలో పడి గిల తన్నుకుంటుందండి వాడు ఎవరో తెలిసినా కరుణామయుడు చూడు అందరి మీద ప్రేమ దయ ఉన్నదండి వాడు పోతున్నాడు ఒట్న అయ్యోయ్యో చాప బయటపడి గిలగిల ఏం చేశాడు తెలుస్తుంది ప్రేమ కదా దయ కదా ఆ ప్రాణిని కాపాడాలని చేపనండి గుడ్డలో మూట కట్టుకుని ఇంటికి తీసుకుపోయినాడండి వాడు కాపాడటానికి చేసి పడక మీద బండబెట్టాడు విసురుతున్నాడండి చేపగారు ఎంత బాధ అనుభవిస్తున్నావు సముద్రంలో నుంచి బయట అని పడక మీద పెట్టి విసురుతున్నాడు దీనికి ఆకలిగా ఉందేమో నోరు జరిచి రెండు కాఫీ నీళ్లు పోశాడండి దాంట్లో ధమ్మన్ చచ్చిందండి అది సముద్రంలో నుంచి బయటపడ్డ చేపకి హంశతూలికా తల్పం కావాలనా దానికి విసరటం కావాలనా లేదు పారేయండి చారు చూచారు మనం చేయవలసింది ఈ ఉపచారం కాదండి ఎక్కడ పుట్టిందో ఆ దాంట్లో పారేయండి ఆహా ఎంత ఆనందం చూడండి అది ఇంతేనండి చూ కనుక మనం ఎక్కడి నుంచి బయలుదేరామో కొంచెం ఆలోచించి ఆ ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మ తిరిగి మనం లీనం కావటానికి హారం పొందటానికి ప్రయత్నం చేయాలి దాని పేరే యోగం ఈరోజు అర్జున విషాదం అనేటువంటి మార్గం యోగం చూడండి రేపు కర్మ రేపు సాంఖ్యం సాంఖ్యము ద్వారా దేవుణ్ణి పొందండి కర్మయోగం నిష్కామ కర్మ ద్వారా భగవంతుణ్ణి పొందండి యోగం భక్తి ద్వారా భగవంతుని పొందండి మరి ఈ అధ్యాయం చూడండి అర్జున విషాదం యోగం విషాదం అంటే దుఃఖం దుఃఖం ద్వారా దేవుణ్ణి పొందడం ఏమిటండి అని మీరు అడగచ్చు ఆ ఈ దుఃఖం మామూలు దుఃఖం కాదండి అర్జున విషాదం అమలు విషాదాలు అందరూ ఏడుస్తున్నారు చాలా మంది అయ్యా ఏడుపులేని ఇల్లుందండి మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఏడుపులు ప్రత్యక్షం అవుతుందండి ఆ ఏడుపులు వేరండి ప్రాపంచిక వస్తువులు లేవే అని చెప్పి ఏడుస్తుంటారు వాటి కొరకు దుఃఖిస్తుంటుంది ఇది అర్జునుడు అట్లా కాదండి ప్రాపంచిక విషయములన్నిటినీ తృణీకరించాడండి శ్లోకం వస్తుంది ఇప్పుడే చెప్తాను కృష్ణ ఈ రాజ్యం నాకొద్దు ఈ భోగాలు నాకొద్దు ఈ ప్రభు నాకొద్దు నాకు విజయం వద్దు ఐ డోంట్ కేర్ ఫర్ ఎనిథింగ్ ధర్మసమ్మూఢ చేత కృష్ణ ఏది ధర్మమో ఏది అధర్మమో ఏది కర్తవ్యమో ఏది అకర్తవ్యమో నాకు బోధపడటం లేదు కృష్ణ నాకు సెలవివ్వండి అని ప్రార్థన చేస్తారు చూచారు కనుక అర్జునుకి ఇస్తున్నాడంటే చెప్పండి ధర్మ చేత ధర్మ విషయం సరిగా బోధపడలేదు కృష్ణ ఏది ధర్మమో కొంచెం చెప్పండి అని చేత కాబట్టి అర్జున విషాదం అనే దాంట్లో ఒక ప్రత్యేకత ఉన్నదండి అందరూ ఏడుస్తుంటారు ఇది డబ్బు లేదని ఏడుపు అధికారం రాలేదని ఏడుపు ఒక్కొక్క వస్తు కోసం చాలా మంది ప్రపంచంలో ఆ ఏడుపు కాదండి ఆ ఏడుపు యోగం కాదు ఏమిటి చెప్పండి రోగం ఆ ఏడుపు రోగం అండి ఇప్పుడు అర్జునుడి ఏడుపు యోగం అయిపోయింది సార్ అర్జునుడి ఒక ప్రత్యేకత ఏమిటంటే స్పెషాలిటీ దైవ కొరకు దుఃఖిస్తున్నాడు మీరాబాయి దుఃఖించిందండి కృష్ణ మహానుభావ మీ దర్శనం ఎప్పుడు అవుతుందని చెప్పి మీరాబాయి కంటి వెంట ధారధారగా ఏడించిందండి సార్ ఆ ఏడుపు దేనికోసం చెప్పండి ప్రపంచ వస్తువుల కోసమా ఆనాడు రామకృష్ణ పరహంస గారు ఎదురుగుండ కూర్చుని కంటి వెంట ధారధారగా దుఃఖించిన దృశ్యాలు మనం చదువుకుంటున్నాం కదండీ అది అమ్మ జగజ్జననే తల్లి నీ యొక్క సాక్షాత్కారం ఎప్పుడవుతుందమ్మా అని చెప్పి ఆయన పరితపించాడు చూడండి ఈ పరితాప పరితాపానికి ప్రాపంచిక జన్లు చేసే పరితాపానికి ఎంత భేదం ఉన్న చెప్పండి అది అదంతా వరల్డ్ ప్లేషర్స్ నశించిపోయేటువంటి సెన్షుల్ వాళ్ళు దుఃఖిస్తున్నారు వీరు శాశ్వతమైనటువంటి వస్తువు కోసం భగవంతుని కోసం ధర్మం కోసం దైవం కోసం వారు పరితపిస్తున్నారు చూ ఆనాడు చూ ఇప్పుడు అర్జునుడు విలపించేటప్పటికీ మన అదృష్టం పండిందండి ఎందుకు తెలిసినా శ్రీకృష్ణ పరమాత్మ చక్కని గీత భగవద్గీత మనకి అనుగ్రహించిన చూ నిమిత్తంగా పెట్టుకుని చూ అర్జున విషాదరమైనటువంటి ఫలితం కలుగు చేసిందంటే కృష్ణ పరమాత్మ మనకు భగవద్గీత అర్జున్ నిమిత్తంగా చేసుకుని మనందరికీ అనుగ్రహించినాడు చూడు సుఖమహర్షి గారు విలపించారండి మన పంట పండింది ఎందుకు ఆ శుకులు వారు పరీక్ష మహారాజు విలపించినాడు సుఖ మహర్షి గారు చక్కని భాగవతం బోధించినారు విలపించకపోతే మనకి భాగవతం వచ్చేదేనా ఈనాడు ఆనాడు అర్జునుడు విలపించకపోతే మనకు భగవద్గీత వచ్చేదేనా చెప్పండి కనుక అర్జును విషాదం అనేటువంటిది ఒక స్పెషల్ కేసు అనేది ఆ అందరి విషాదం మోస్తారు కాదు దైవం కోసం ధర్మం కోసం నీతి కోసం వారు పరితపించినారు అదే విధంగా శ్రీరామచంద్రుడు అండి పదహారు ఏ విలపిస్తాడండి దగ్గర వశిష్ఠ మహర్షి దగ్గర ఓమా చూడండి తీర్థయాత్రలన్నీ చేసుకుని పదహారేళ్ళ వయసులోనండి రామచంద్రుడు తీర్థయాత్రలన్నీ చేసుకుని ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన మనస్సు మారిపోయిందండి ఎవరు రామచంద్రుడు హే రెరంట్ ది త్రో రాజాధిరాజు యొక్క పెద్ద కుమారుడు యువరాజుగా ఉండవలసినటువంటి వారు కానీ చుట్టని పదహారు సంవత్సరముల వయసులో తిరిగి వచ్చి ఇంటి మనస్సు మారిపోయి చూడండి విశ్వామిత్రునితోనూ వశిష్ఠులతోనూ చెప్తుంటారు మహాత్మా దేవులారా నాకు రాజ్యం వద్దు ఈనాడు ఈ అర్జును విశాఖనుడు ఏ విధంగా చెప్పినారు ఆనాడు రామచంద్రుడు కూడా అదే విధంగా చెప్పినాడు ఎవరికి వశిష్ఠులు విశ్వామిత్రులు ఇద్దరు మహనీయులు గురుదేవులు ఎదురుగుండ చెప్పినారు పదహారేళ్ల వయసులో యోగ వాసిస్తున్నాం చూమ్భోగై నాకు రాజ్యం వద్దు భోగాలు ఐ డోంట్ కేర్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ నాకు కావాల్సిందేమిటి కోహం కిమిస్ మై రియల్ నేచర్ ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది నా స్వరూపం ఏమిటి దయచేసి చెప్పండి ఎంత దగ్గర అక్కడి నుంచింది ఆ వశిష్ఠ మహర్షి గారు యోగ వాసిష్టం బోధిస్తారంట శ్రీరామచంద్రుడు విలపిస్తాడండి ఎందుకు వచ్చిన కర్మ ఇదంతా ఈ రాజ్యాలు ఈ సుఖాలు ఈ బౌద్ధ మహానుభావ నా స్వరూపం ఏమిటో యథార్థ చెప్పండి అని చెప్పి వశిష్ఠుల వారిని ప్రార్థన చేస్తాడు విశ్వామిత్రులు వారిని ప్రార్థన చేస్తాడు చూచారు కనుక ఆ రామచంద్రుడు యొక్క ప్రార్థన వల్ల విలపించడం వల్ల మనకేమొచ్చింది యోగ వాసిష్టం ముప్పై రెండు వేల కూడినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథరాజ్యం వచ్చిందండి వెలువడిందండి చూచారు కనుక ఒక్కొక్కరు మహనీయులు విలిపిస్తుంటే మధ్యలో మన పంట పండుతున్నదండి అర్జునుడు విలపిస్తే భగవద్గీత వచ్చింది పరీక్ష మహారాజు విలపిస్తే భారీ రామచంద్రుడు విలపిస్తే యోగ వచ్చింది కనుక ఈ విలాపం అనేటువంటిది సామాన్యం కాదండది దైవం కోసం ధర్మం కోసం ఎవరైనప్పటికీ విలపిస్తే తప్పక ఫలితములు కలిగి తీరుతాయండి అద్భుతమైనటువంటి ఫలితములు కలుగుతీరుతాయి ఏనాడో పరితమించకపోతే ఎట్లా లభిస్తుంది చెప్పండి మన శాస్త్రంలో ముముక్షుత్వం అంటారండి ఇది ఈ నాలుగు సాధనల్లోనండి ముఖ్యమైనది అండి ఈరోజు మొదటి రోజు కాబట్టి అసలు ఎందుకు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతకి అర్జునునికి భగవద్గీత బోధిస్తున్నారు అనేటువంటి విషయం ఇప్పుడు చెప్పవలసి ఉన్నది కాబట్టి ముఖ్యంగా అర్జునుడు ఎంత వైరాగ్యమును అవలంబించినారో దాన్ని చక్కగా దీంతో ప్రకటించి ఈ వైరాగ్యం అనేది నుంచి వచ్చేటువంటి అద్భుతమైన ఆత్మబోధక అండి రేపటి నుంచి శ్రీకృష్ణ పరమాత్మ ఈ రోజు ఏం చెప్పరండి ఎక్కువగా చెప్పరు ఏదో ఒక వాక్యం మాత్రం అర్జున నా రథాన్ని ఇదో రెండు సేళ్ల మధ్య పెట్టాను సమవేత ఇదండి ఉవాచ ఒక వాక్యం చెప్పారు అర్థుడు అర్జున రథం తెచ్చి ఈ రెండు సేనల మధ్య పెట్టాను అంతే ఈ రోజు అది ఒక్క మాట కృష్ణుడు చెప్పేది రేపటి అద్భుతమైనటువంటి బోధ ఎందుకు చెప్పా చెప్పాలి చెప్పండి వీరి యొక్క హృదయం పల్స్ గమనిస్తున్నారండి పల్స్ పల్స్ అంటే నాడి ఎవరు కృష్ణుడు డాక్టరు అర్జున్ ఎవరు పేషెంట్ భవరోగం ఈ భవరోగం కలిగినటువంటి వీరిని చక్కగా టెస్ట్ చేస్తున్నారండి నాడి చూస్తున్నారు పల్స్ వాట్ మెడిసిన్ ఐ హావ్ టు ఎడ్మినిస్టర్ అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా నాడి చూస్తున్నారు నాడి చూసి వారి దగ్గర ఎన్నో మందులు ఉంటాయండి అన్నిట్లో పొటెన్షియల్ మెడిసిన్ రేపటి జనం అడ్మినిస్టర్ చేస్తారండి అది అందులో ఉన్నాయండి ఏదో కర్మయోగం భక్తి రాజయోగం ఎవరు ఉన్నాయి కానీ అవన్నీ రేపు చెప్పరు రేపు అద్భుతమైనటువంటి జ్ఞాన యోగం అది ఎవరు గురువులు వారు మొట్టమొదట్లో శిష్యునికి చెప్పారండి కానీ అర్జున్ దాన్ని పిక్యూలియర్ కేస్ పిక్్యూలియర్ కాదు స్పెషల్ కేసు అండి అది ఎందుకంటే హీరో హీరో ఆఫ్ ది బ్యాటిల్ యుద్ధంలో పాండవులు తట్టు యోధాగ్రేసరుడు కదండి అర్జునుడు అటువంటి వారు గాంధీవం కూడా కింద పారేసి పాశుపతం కూడా కింద పారేసి ఏడుస్తుంటే ఏమండి అణ్యమైన విషయమా సీరియస్ కేస్ అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ వెంటనే వీరిని ధర్మరంగంలోకి దించాలి యుద్ధంలోకి వీరిని ప్రవేశపెట్టాలనేటువంటి ఉద్దేశంతో నిష్కామభావంతో ఈ కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశం వారికి నేర్పాలని ఏమండి చక్కగా రేపర్జనం జ్ఞానం యోగం ఉపదేశం చేస్తారు ఇది హయ్యెస్ట్ ఫిలాసఫీ ఈ జ్ఞానం కనుక తెలుసుకోకపోతే ఈ జగత్తు సత్యం ఇదే మన ఉద్ధరిస్తుందనే భావన ఉన్నంత వరకు మానవుడు కడతేరు లేదండి చెప్తారు నాయన నేను గానీ వీళ్ళు అందరూ శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపం రేపు వస్తుందండి అద్భుతమైనటువంటి వాళ్ళంతా ఇంట్రొడక్షన్ లేనండి అర్జును యొక్క విలాపం ఇదంతా మనం వింటామే గాని అసలు బోధ రేపటి అందులో ఉన్నటువంటి బోధలన్నిట్లో కూడా మహాపొటెన్షియల్ ఆ బోధ రేపటి చెప్పబోతారు జ్ఞానం సామాన్యంగా అది గురువులు శిష్యుడికి మొదట్లో చెప్పారండి కానీ అర్జున్ ఎవరో తెలిసిన క్వాలిఫైడ్ ఆస్పిరి అర్హత కలిగినటువంటి శిష్యుడు కాబట్టి అధికారం వారికి ఉన్నది కాబట్టి చక్కగా అన్నిటికంటే గొప్పదైనటువంటి ఆత్మబోధను రేపు చెప్పబోతారు అదే మానవుడిని ధరింపజేస్తుందండి ఆనాడు అర్జునుడికి దుఃఖం కలిగితే ఈ ఆత్మజ్ఞానం వినంగానే వారికి ఆనందం కలిగిపోయిందండి మనకెందుకు కలగదు చెప్పండి భగవద్గీత ఒకరిని ఉద్ధరించినప్పుడు తక్కిన వారిని ఎందుకు ఉద్ధరించదండి అర్జునుడు సేపు విన్నాడు చెప్పండి కొద్దిసేపే కదా ఫ్యూ మినిట్స్ ఈ ఫ్యూ మినిట్స్ విన్న తర్వాత వారికి ఎంత మార్పు వచ్చింది భగవద్గీత వింటే చెప్పండి మొదట్లో అంటాడు చూడండి రేపు సాంఖ్యయోగం ఐ వోంట్ ఫైట్ నేను యుద్ధం చేయనని భీష్మించి గాంధీవం కూడా కింద బారేసినటువంటి వారు భగవద్గీత వినంగానే నష్టో మోహస్మృతి ఏ విధంగా ఆదేశిస్తే దాన్ని నేను ఆచరణలో పెడతాను అని శ్రీకృష్ణ పరమాత్మకు చక్కగా ఈ భగవద్గీత విన్న తర్వాత తన యొక్క అభిప్రాయాన్ని వెల్లడిస్తారు అంటే ఏంటి ఈ భవరోగం కంప్లీట్ గా పోయిందనమాట సందేహములు పోయినాయి ఈ మొదట్లో కాదు చివరికే కాదండి ఇది మధ్యలోనే ఒక వాక్యం చెప్తారు అది సామాన్యంగా ఎవరు బయట పెట్టలేదండి భగవద్గీతలో చివరికి అర్జును యొక్క సంశయాలు పోయినాయి అని చెప్పి చాలామంది అనుకుంటారు మంచిదే కానీ పదకొండవ అధ్యాయం మొదట్లోనే అర్జునుడు గారు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారండి అది చాలా ముఖ్యంగా మనం గమనించవలసింది ఆ శ్లోకం వినండి ఏకాదశి పదకొండో అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో మొదటి శ్లోకం మదనుగ్రహోయరత్మ సంక్రిక్నోరెన్స్ మధ్యలోనే చెప్పినారు చూడండి ఎంత అద్భుతమైనటువంటి బోధ భగవద్గీత మీరే ఆలోచించండి పద్దెనిమిది అధ్యాయములు అయిన తర్వాత అర్జునుడు యొక్క ఈ మోహం అంతరించిందని చెప్పి జనుడు సామాన్యంగా అనుకోవచ్చుగాక కానీ మధ్యలోనే పోయిందనే విషయం కొంచెం ఆలోచించండి కనుక భగవద్గీత మెడిసిన్ ఎంత పొటెన్షియల్ శక్తి ఉన్నదో మీరు ఆలోచించుకునే వారికి ప్రయోగంలో చక్కగా ఫలితములు సత్ఫలితములు మనకెందుకు ఇవ్వదు చెప్పండి ఎన్ని రోజులు మీరు పారాయణం చేస్తున్నారు చెప్పండి ఏదైనా ప్రోగ్రెస్ ఉన్నదా చెప్ అర్జునుడు గారికి అంత త్వరలో ప్రోగ్రెస్ వస్తే మనకెందుకు రాదు చెప్పండి ఇది కనుక క్వాలిఫికేషన్ అనేది చాలా అవసరం మన సాధన బట్టి ఉంటుందండి ఫలితం చాలా మంది జపాలు తపాలు చేస్తుంటారు కానీ ఏకాగ్రత ఎక్కడ ఉందండి ఇప్పుడు చాలా మంది క్వాంటిటీ చూస్తున్నారే కానీ క్వాలిటీ చూడలేదండి నేను వెయ్యి జపం చేశాను లక్ష జపం చేశాను కోటి బిల్వార్చలు చేశాను లక్ష ఒత్తులు వెలిగించాను చెప్తుంటాను అయ్యా దేవుడి గారికి క్వాంటిటీ పనికిరాదండి సరే క్వాలిటీ వీరు ఒక్క నామైనా జపం చేయండి ఏకాగ్రతతో భక్తిపూర్వకంగా జపం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుందండి లక్షలు కోట్లనే మాట వదిలిపెట్టే శక్తున్న వాళ్ళు చేసుకోండి కనుక మనకు కావాల్సింది ఎంత జపము కాదండి ఎట్లా జపం చేసినారు ఒక ఆయన అండి జపం చేస్తున్నాడండి సరేగా ఆ టైంలో మనం అక్కడికి వెళ్ళటం సంభవించింది జపం పూర్తయిన తర్వాత వారిని కొంచెం పిలిచానండి ఏమండి మహానుభావ ఏ మంత్రం జపం చేస్తున్నారు అని అడిగానండి అష్టాక్షరీ మహామంత్రం అన్నాడండి అష్టాక్షరంటే ఏమిటి చెప్పండి ఓం నమో నారాయణాయ ఎన్ని జపం చేశారు అని అడిగానండి పోసండి జపమాల నూట పోసలు నూటెనిమిది ఇప్పుడే పూర్తయినాయి అన్నాడండి సరే మీరు జపం చేసేటప్పుడు మీ మనస్సు ఎక్కడున్నదో కొంచెం జపతారా అని అడిగానండి మీరు జపం చేస్తున్నారు బాగానే ఉంది అంతా పూర్తయింది కదా మీరు జపం చేసేటప్పుడు మీ మనస్సు దేని మీద లగ్నమై ఉన్నదో కొంచెం దయచేసి చెప్పండి అన్న ఆయన ఉన్నది కొండబద్దలు కొట్టి చెప్పాడండి మహానుభావా మా మనస్సు ఎక్కడుందంటే జపం చేసేటప్పుడు పెద్ద పూస ఇంకా తగల్లేదే చేతికి తగల్లేదే తగలేదు ఇదే కలవరండి ఆ పెద్ద పూస తగిలితే అయిపోతుందండి నూట ఎనిమిది అంతే అవతల పోతాడు వాడు ఇంకా తగల్లేదే తగలేదే ఇదేనండి నమో నారాయణ పోయింది ఆ పెద్ద పూస పెద్ద పూస ఇది ఈ విధ ఏకాగ్రత జపాలు ఎన్ని చేసినా కూడా ఏం ప్రయోజనం ఉండదు ఒక్క నామైన ఓం నమో నారాయణాయ అన్ని మర్చిపోయా భగవంతుని యొక్క నామం మనం జపం చేస్తే ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి చెప్పండి కనుక నీ చాలా ముఖ్యం ఏకాగ్రత శ్రీకృష్ణ పరమాత్మే పార్వధ్యాయంలో చెప్తారు అనవలోకయం దిక్కులు చూడద్దు ప్రశాంత మన యోగినం సుఖముత్తమం అయినా ఇతరమైన గొడవలన్నీ మనస్సుకి రానియకుండా నీ మనస్సును ఆత్మ స్థాపిస్తే వండర్ఫుల్ హ్యాపీనెస్ గీతలో చెప్తారు ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమల్ ఉత్తమం సుఖం వండర్ఫుల్ హ్యాపీనెస్ అన్నమాట అది కొంచెం అనుభూతం చేసుకోవాలని ఊరికి నోటి మాటలతో కాదు అది ఈ మెడిటేషన్ అనేది గీతంలో రేపు ఆరవ అధ్యాయంలో చెప్పేది ఇది ప్రాక్టికల్ కోర్స్ అండి ఇది ఏదో ఒక అర్జునుడికి చెప్పారని అనుకోబాకండి మనం కూడా వారు చెప్ప చెప్పినట్టు చక్కగా ఆసనం వేసుకుని దృష్టిని భూమధ్యంలో నాసికాగ్రహం ఎక్కడొక్కడ స్థాపించుకొని ఏ మనస్సును పరిపరమితంలో బయటికి దానికి బుద్ధి చెప్పి చూడండి మనస్సు బుద్ధి అని రెండు ఉన్నాయండి పరిగెత్తుతుంది బుద్ధి నిశ్చయం చేస్తుందండి సరే రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోండి రెండు వస్తువులు ఉన్నాయి మనలో మనస్సు బుద్ధి మనస్సు అండి ఇమాజినేటివ్ ఫ్యాకల్టీ ఇది డిటర్మినేటింగ్ ఫ్యాకల్టీ బుద్ధి అనేటువంటిది నిశ్చయం చేస్తుందండి మనస్సు పరిగెత్తుతుంది బుద్ధి నిశ్చయం చేస్తుంది మీకు సరిగా అర్థమైందో లేదో ఒక ఉప దృష్టాంతం చెప్తే మీకు అర్థం అవుతుంది మనస్సు బుద్ధి భేదం ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు కదా మనస్సు కొంచెం కదిలిస్తూ ఉంటుందండి కొందరికి కొందరికి అందరికీ కాదండి ఇంటికి వెళ్ళదామా ఇంటికి వెళ్ళదామా బుద్ధి చంపల వాయిస్తుంది నోరు మూసుకో ఇంకొక అరగంటగా కూర్చుంటే అందరం వెళ్ళిపోదాం ఆ ఇంతేనండి భేదం మీరు బాగా కనిపెట్టండి ఈ రెండిట్లో భేదం కనుక బుద్ధి చాలా గొప్పదండి మనస్సు ఏమిటి ఊరికే కదులుతూ ఉంటుంది బుద్ధి అనేది నిశ్చయం చేస్తుంది సార్ కనుక ఇప్పుడు జీవితం జీవితంలో అనేక మంది అనేక రకాలుగా ప్రవర్తిస్తున్నారు ఊపిరి తిరగకుండా ఏదేదో ప్రాపంచ కార్యములు చేస్తున్నారు బుద్ధి అంటుంది నాయన ఓ మనస్తా ఎన్ని జన్మలు తిన్నావు ఎన్ని జన్మలు తాగినావు ఎన్ని జన్మలు ఈ ప్రాపంచ సుఖాలు అనుభవించావు నీకేమైనా మోక్షం కలిగిందా నీకేమైనా పూర్ణ సుఖం కలిగిందా జన్మరాహిత్యం సిద్ధించిందా అని చెప్పి బుద్ధి దానికి చక్కగా దారి చూపిస్తుందండి దేని మనస్సుకి కనుక మహనీయులు యొక్క హృదయం ఇట్లాగే ఉంటుందండి రెండుకి యుద్ధం జరుగుతుంటుంది మనస్సుకి బుద్ధికి యుద్ధం జరుగుతుంటుందండి బుద్ధి గనక శక్తివంతంగా ఉంటే మనస్సుని అనగదొక్కుతుందండి సరే ఆ జన్మార్జితమైనటువంటి సంస్కారములు అంటే వాసనలు సరే అయ్యా వాసన అనే పదం మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి తెలుగులో వాసన కాదండి సంస్కృతంలో వాసన అంటే టెండెన్సీ సంస్కారం పూర్వజన్మ అలవాట్లు చూచారా ఈ అలవాట్లు వాసనారూపంగా పరిణమించి జీవుణ్ణి వేధిస్తున్నాయండి సరే ఆ అలవాట్లు కనుక మనం లోబడిపోతే ఓడిపోతామండి సరే జీవితం దుఃఖమయం అయిపోతుందండి ఏం చేయాలో చూసినా వశిష్ఠులు వారు చెప్పారు యోగ వాసిష్ఠులు పూర్వజన్మ కర్మ పూర్వజన్మ సంస్కారం ఎట్లయినా ఉండని డోంట్ కేర్ ఫర్ ఇట్ ఇప్పుడు మహాత్ముని యొక్క సాంగత్యం చేత మంచి సంస్కారమును కలుగు చేసుకుని దాన్ని ఓడించండి దాంతో కుస్తీపట్టండి దాన్ని మెడపెట్టి గెంటి అవతల పారేయండి ఏది దుర్గుణం దురాచారం దుస్సంస్కారములు దురలవాట్లు దుర్వాసనలు వీటన్నిటి కూడా క్యాస్ట్ జమా ప్రయత్న పూర్వకంగా అప్పుడు ఎట్లా ఉండాలి బుద్ధి మహాశక్తివంతంగా ఉండాలి భగవద్గీత అంతా పూర్తయ్యే టైంలో కృష్ణ పరమాత్మ ఒక వాక్యం చెప్తారండి లాస్ట్ చాప్టర్ బుద్ధి ఆత్మానం అర్జున బుద్ధిని మహాశక్తివంతంగా ధైర్యవంతంగా కలుగు చేసుకుంటాడు బుద్ధి మనస్సు అని చెప్పలేదు అక్కడ బుద్ధి ఆత్మానం యాభై ఒకటి నంబర్ చెప్తున్నానుగా చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఉండేది అర్జున బుద్ధిని చాలా శక్తివంతంగా పవర్ఫుల్ గా తయారు చేసుకోవచ్చు కనుక ఈరోజు అర్జున విషాద యోగం అని వచ్చినప్పుడు అర్జున విషాదాన్ని మనం జాగ్రత్తగా అనుసరించాలి అర్జున విషాదం అంటే దేని కొరకు ధర్మం కోసం దైవం కోసం పరితపిస్తున్నారు ధర్మం కొరకు అండి ధర్మ సమూఢ చేతాహన్ రేపు వస్తుందన్నది కనుక ఇది కూడా ఒక యోగం భరితపించాలి దేవుడి కోసం తీవ్రంగా ధర్మం కోసం దేవుని కోసం ఎప్పుడు నేను పొందుతానా ఈ జన్మ ఎట్లా సార్థకం అవుతుందా ఇన్ని జన్మలు నేను వేస్ట్ చేసినానే అని చెప్పి బుద్ధి చెప్పాలండి సార్ ఈ జన్మలో మన కర్తవ్యం ఏమిటి తెలుసు బుద్ధి రూపం బుద్ధి యొక్క శక్తిని ఇనుమడింపు చేసుకుని మనస్సుకి హితబోధ చేయాలి సోచర్ అప్పుడు ఈ మనస్సు మనకి మంచి దారికి మన మాటలు కనుక చక్కగా వింటే అది ఆచరిస్తే అవర్ వర్క్ ఏజ్ అంతే మనసు కనుక లోపరుచుకుంటే ఇంకా చేయవలసిందేమిటండి బుద్ధి మనస్సు రెండు కంట్రోల్లో ఉంటే ఇంకా ఇంక చేయవలసిందేమిటి చెప్పండి కా మానస బోధ అని చెప్పి నూట తత్వాలు ఉన్నాయండి ఒక మహనీయుడు మనస్సును కూర్చోబెట్టి చక్కగా బోధిస్తాడని చూడండి ఒక వాక్యం చెప్తాను వినండి సంసారమందలి అల్పసుఖముల మురిసిపోవేల మనస ఆనందముగదోసు విషయ భోగములన్నీ మూడా మనసా సంసార కోపమున దిక్కుతోచకయుం విలపించుటేలకో మనస గురుదముల బట్టి తత్వంబు తెలుసుకుని తప్పించుకోవో మనస ఎన్ని జన్మల నుండి బంధంబు వదలక దుఃఖించుతున్నావు మనస ందుకో మనస దారుషార్థమేమియో బాగుగా ఈ విధంగా నూటెనిమిది బోధలు ఉంటాయండి మానస బోధ చక్కగా మనస్సును గనక హితబోధ చేస్తే అది కనుక దారికి వస్తే ఇంకా ఏమిటండి చేయవలసింది సాక్షాత్ మోక్షం కర్తలా కరతలా మనకైపోతుందండి మనస్సును కనుక మనం కంట్రోల్లో పెట్టుకుంటేది కనుక ఇప్పుడు అర్జునుడు ధర్మం కోసం దైవం కోసం పరితపించి లోకానికి ఒక చక్కని మార్గం ప్రసాదించినారని వైరాగ్యం అనేటువంటిది అధ్యాయంలో చాలా ముఖ్యం ఉన్నది వైరాగ్యం అన్నిటిని వదిలిపెట్టేశాడు అంటే మిగిలేదేమిటండి ఈ దైవ విద్యలో ముఖ్యమైన కీలకం చెప్తున్నాను అన్నిటిని వదిలిపెడితే మిగిలిందే దేవుడు చూశా తీసేటువంటి శక్తి కనుక పొందితే కనుక క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం పదమూడో అధ్యాయుగ్రీ మీరు చూడండి శీర్షికలు ఎట్లా ఉంటాయో బోధండి నిజంగా వండర్ఫుల్ బోధండి శ్రీకృష్ణ పరమాత్మ అర్జును నిమిత్తంగా పెట్టుకుని మనందరికి బోధించినాడది క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం ప్లీజ్ అండర్లైన్ విభాగం గుణత్రయ విభాగ యోగం ప్లీజ్ అండర్లైన్ విభాగం దైవాసుర సంపత్ విభాగ యోగం చూడాలి మళ్ళా విభాగం శ్రద్ధాత్రయం విభాగం ఈ అధ్యాయం చూసినా అక్కడి నుంచి పదమూడు దగ్గర నుంచి విభాగం విభాగం అని ఎందుకు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ చూడండి మనం చేయవలసిందంతేనా ఇంకేమి కంగారు పడబాకండి వేదాంతం అంటే ఎవ్వరు కూడా నిరుత్సాహపడవలసిన పని రెండు వస్తువులు కలిసి వేరు చేయండి ఇప్పుడు అరటి పండు ఏమండి చిన్నపిల్లవాడికి ఇవ్వండి పాపుతాడు చూడండి నేల మీద పాపుతాడే వాడికి ఇవ్వండి అరటి ఏం చేస్తాడు తెలిసినా రెండు కలిపి దంచుతాడండి వాడు రెండు కలిపి కొట్టేస్తాడు అదే కొన్ని పెద్దవాడికి ఇవ్వండి వేరు చేస్తాడు చూడండి తోలు తీసి అవతలు పారేసి లోపల గుజ్జు తింటాడు ఇంతేనండి వేదాంతం ఇంతే ఎవరు కంగారు పడరు మిమ్మల్ని ఎవరైనా అడిగితే వేదాంతం ఏమిటంటే అరటి పండు చెప్పండి సరిపోతుందని ఏమి లేదండి ఏంటో గుజ్జు తింటాం తొక్కు పారేయటం ఈ ప్రపంచంలో రెండు కలిసి ఉన్నాయండి ఏది అశాశ్వతం శాశ్వతం కనుక ఈ రెండింటినీ కొంచెం డివైడ్ చేసేటువంటి శక్తిని కనుక మనం వివేకం చేత సంపాదించుకుంటే ఇక కొత్తగా చేయవలసింది లేదండి కనుక అర్చన విషాద యోగం అనేటువంటి అధ్యాయంలో మొట్టమొదట వైరాగ్యం అది అర్జున్ యొక్క స్టేట్మెంట్ అండి చాలా అద్భుతమైనటువంటిదండి దీన్ని ఊతగా తీసుకుని శ్రీకృష్ణ పరమాత్మ రేపటి నుంచి బోధ చేస్తారు అర్జునుడికి వైరాగ్యం కలిగింది సరే వైరాగ్యం కలగకపోతే ఈ బోధ చెప్పినా కూడా నిరుపయోగం అయిపోతుందండి సరే మురికి వస్త్రానికి రంగు వేస్తే అంటుతుందా చెప్పండి లేదు కదా అదేవిధంగా వైరాగ్యం చేత హృదయం కనుక నిర్మలం గురువు యొక్క బోధ చక్కగా హృదయంలో ప్రవేశిస్తుందండి అందుచేతనే రేపటి వరకు వెయిట్ చేస్తాడండి కృష్ణవర్మాత్మ బోధ త్వరగా చెప్పలేదు పల్స్ చూస్తున్నాడు మొదటి అధ్యాయం పల్స్ చూడటమేనండి ఇన్ వాట్ సిచ్యువేషన్ అర్జున్ ఆఫ్ మైండ్ జాగ్రత్తగా పరిశీలించి రేపటి నుంచి ఎందుకు వైరాగ్యం అనేది అద్భుతంగా కలిగిపోయిందండి ఏమిటి వైరాగ్యం అంటే చెప్పండి ఇల్లు వాకిల్లు వదలటం కాదు వాటి మీద ఆశ వదిలి వదిలిపెట్టుకున్నాడు అర్జునుడు అన్ని వదిలిపెట్టి అరణ్యానికి పోలేదండి కాషాయ వస్త్రం వేయలేదండి ప్రపంచంలో ఉన్నాడు కానీ డిటాచ్మెంట్ శ్రీకృష్ణ పరమాత్మ డూ యువర్ వర్క్ ప్రపంచంలోని ఉండు రేపు వస్తుందండి ఎల్లుండి వస్తుంది కర్మయోగం భగవద్గీత అన్ని వదలమని చెప్పి చెప్పదండి నాట్ రెనన్సియేషన్ కర్మలో ఉండేటువంటి దోషం వదలాలే కానీ కర్మను వదలదు అని శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఉపదేశం చేస్తారు అర్జునుడు గారికి అండి ఈ వైరాగ్యం కలగటం అనేది అద్భుతమైనటువంటి విషయం అనేది చాలు ఈ వైరాగ్యం కనుక లేకపోతే ప్రపంచ వస్తువుల మీద ఆశలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటే వాటి మీద పరిగెత్తుతుంటే హౌ కెన్ యూ కాన్సన్ట్రేట్ అపాన్ దీస్ పర్మనెంట్ థింగ్ మన హృదయంలో శాశ్వతమైన వస్తువు కదా ఎట్లా మనస్సు నిలుస్తుంది ఇటు పరిగెత్తనో అటు పరిగెత్తను అది చూడాలి ఇది చూడాలి ఇది తినాలి తాగాలి గంతులేయాలి అని చెప్పి మనస్సు ఇట్లా పోతుంటే ఏకాగ్రత కనుకనే కృష్ణ పరమాత్మరే పార్వధ్యాయంలో చెప్తారు అర్చునా ఎప్పుడెప్పుడు నీ మనస్సు బహిర్ముఖంగా పోతుందో విచారణ చేసి ఎక్కడి పోతుందో ఎక్కడి వాగుతుందో గమనించి దానికి బోధించండి ఓ మనస్సా ఎన్ని జన్మల దాని మీద వాడినావు ఎన్ని జన్మలు తిన్నావు ఎన్ని జన్మలు తాగినావు నీకేమైనా తృప్తి కలిగిందా అని చెప్పి దానికి చక్కగా బోధ చేయ ఇదేనండి కృష్ణ పరమాత్మ చెప్పిన బోధ ని వైరాగ్యము రెం సాధనండి నాలుగు ఉన్నాయండి అది పారిభాషిక పదాల్లో చెప్పాలంటే చెప్తున్నాను ముందుగా వినండి తర్వాత సామాన్యమైన భాషలో చెప్తాను పారిభాషిక పదాలు నిత్యానిత్య వస్తు వివేకం ఇహాముత్రార్థ ఫలభోగ విరాగం క్షమాధి చట్ట సంపత్తి ముమోక్షత్వం నాలుగు సాధనలు అండి ఈ నాలుగు సాధనలు ఎవరు చక్కగా ఆచరించుకుంటారో బ్రహ్మ విచారంలో ప్రవేశం కలుగుతుందండి బ్రహ్మ విచారణ అందరూ చేయకూడదు చేసినా కూడా ఉపయోగం లేదు ఈ సాధనల చేత హృదయం ఎప్పుడు పరిశుద్ధం అవుతుందో వారికి క్వాలిఫికేషన్ వస్తుందండి దీని సాధన చతుష్టయ సంపత్తి వ్యాసులు వారండి బ్రహ్మ సూత్రం రాసేటప్పుడు మొట్టమొదటి సూత్రం ఏమిటి చెప్పండి ఏంటి అథాతో జిజ్ఞాస దానికి శంకరాచార్యులు వారు వ్యాఖ్యానం అథర్ సాధన చతు ప్రాప్తి అనంతరం సాధన చతుష్టయం బాగా ఆచరించిన తర్వాత బ్రహ్మ విచారణ చేయవయా చక్కగా మనస్సు నిలుస్తున్నారు ఈ సాధన చతుష్టయ సంపత్తిలో వైరాగ్యం అనేది కీలక స్థానం నిత్యానిత్య వస్తువు వివేకం ఈ పారిభాషిక పదాలు తీసేసి చెప్తాను సులభంగా వివేకము వైరాగ్యము ఇంద్రియ నిగ్రహము మోక్షేత్య ఈ నాలుగు కనుక మనం సంపాదించుకుంటే ఇంకా కరతలా ఇంకా బ్రహ్మ విచారణ ఏమిటండి దానంత వస్తుందండి సరే అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఇప్పుడు అర్జున్ కలిగింది ఏమిటంటే దీనిలో ఈ నాలుగిట్లో వైరాగ్యం ఈ వైరాగ్యం అనేది ఎప్పుడు కలుగుతుందో ఇక మనస్సు ఎక్కడికి పరిగెత్తుతుంది చెప్పండి బాహ్యమంత శూన్యము తుచ్ఛము అని చెప్పి అనుకున్నప్పుడు ఏమండి వెళ్తుందా చెప్పండి చిన్న దృష్టాంతం మన శాస్త్రములో చెప్పిన దృష్టాంతం అండి ఒక సముద్రపు రేవు ఉన్నదండి ఆ రేవు దగ్గర ఒక పడవ ఉందండి పడవ దానికి తెరచాప కట్టడానికి పెద్ద కర్ర ఉందండి మధ్యలో పెద్ద కర్ర పొడిగాటి కర్ర ఎందుకంటే తెరచాప అది దాంట్లో ఒక ఇంజన్ ఉందండి స్టీమ్ ఇంజిన్ ఆ స్టీమ్ ఇంజిన్ స్టార్ట్ చేశారండి స్టార్ట్ చేస్తే పడవ మంచి వేగంతో సముద్రంలోకి వెళ్ళిపోయిందండి వెళ్ళక పూర్వం ఒడ్డు నన్ను చూడండి ఆ కర్ర పైన ఒక కాకి వాలిందండి ఒక కాకి వచ్చి దాని మీద వాలింది ఇది ఇది స్టార్ట్ అయిపోయింది లోపలకు వెళ్ళిపోయింది నాలుగు మైళ్ళు వెళ్ళిందండి సముద్రంలో అబాధమైనటువంటి సముద్రం నాలుగు మైళ్ళు వెళ్ళిపోయింది కాకి మాత్రం అక్కడే కూర్చుందండి ఏది కర్ర పైన దానికేం తెలుసు ఇది స్టార్ట్ అయిందని పోయింది పోయింది నాలుగు మైళ్ళు మహా సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయిందండి అప్పుడు కాకి ఎగిరిపోదామా అని అభిప్రాయం కలిగింది ఎగిరి ఎగిరిపోయిందండి ఎక్కడ వాగుతుంది బయట అయితే వద్దునా ఇంటి మీదో చెట్టు మీదో ఎక్కడో అక్కడ వాళ్తుంది కానీ మహాసముద్రపుడ్డున ఎక్కడ వాగుతుంది కొంచెం దూరం ఎగి కర్ర మీద వచ్చి మళ్ళీ వాలిందని కర్ర ఒక్కటే శరణ్యాం ఏమీ లేదండి అక్కడ చెట్టు లేదు పొట్టలేదు కొంచెం ఎగరటం మళ్ళీ కర్ర మీద వచ్చి వాళ్ళటం ఏ విధంగా ప్రతిసారి ఎగరటం మళ్ళీ అక్కడ వాళ్ళటం ఇది ఉపమానంగా చెప్పారండి పెద్దలు సార్ నౌకాగ్ర కాకవత్ అన్నారు ఓ ముముక్షోలారా మీరు నౌకాగ్ర కాకవత్ ఆ కర్ర పైనున్నటువంటి కాకి మోస్తరు ఉండాలి అనగా ఎక్కడైనా వాళ్ళటానికి అవకాశం లేకుండా చేసుకోండి చూడండి ఎప్పుడు ఈ చూ అన్ని వస్తువులు పంచ విషయాలు ఉన్నాయి చూడండి శబ్ద స్పరిశ రూప రసగాంధ వీటి మీద వాళ్తుంటే ఇక మనస్సు ఆత్మ మీద స్థాపన అవుతుంది కనుక వాటి మీద వైరాగ్యం కలిగి ఉంటే ఉపసంహరింపబడుతుంది కాకి మోస్తరు కాకి కర్ర మీద ఎప్పుడు వాళ్తుంది చుట్టూ ఏవి లేనప్పుడు అదే విధంగా మానవుడు కూడా అతను చుట్టూ హీ మస్ట్ మేక్ వ్యాక్యూమ్ అది వాక్యం ఇదంతా తుచ్చం ఇదంతా అల్పం ఎన్న జన్మలో చిన్నాను ఎన్న జన్మలో తాగినాను ఇది మన ఏమైనా ఉద్ధరిస్తుందా అనేటువంటి దాని చేత వైరాగ్యం కలుగుతుందండి అది సరే వాటిని ఆశ్రయించుకుంటే ఏనాటికైనా డౌన్ సాల్వ్ మానవుడు పతనం పొంది తీరాలండి ఒక ఊళ్ళోనండి ఒక లక్షాధికారి ఉన్నాడండి లక్షాధికారి ఆరు మేడ కట్టాడండి ఆరు అంతస్తులు ఎట్లా కట్టాడు మయుడు మయుడు మోస్తరు నిర్మాణం జరిగిందండి అద్భుతంగా ఉందండి ఆ ఊళ్ళో ఎవరికి అటువంటి మేడ లేదండి ఏ లక్ష రూపాయలు ఖర్చు పెట్టే ఆయన ఎందుకు కట్టాడు తెలిసిన అందరూ దీన్ని చూడటానికి రావన్నో నన్ను స్తోత్రం చేయాలి అనేటువంటి ఉద్దేశం అండి ప్రతివారు ఆ మేడ చూడటానికి వస్తున్నారండి ఓ పైన ఆరు మీద తాను కాపర అంటే తాను ఉండేటువంటి పైన ఆరు ఈ తక్కిన ఐదు అంతస్తులు అద్దలికి రెంటకి ఇచ్చేశాడు ఓ బాగా లక్షలు సంపాదిస్తున్నాడు ఆ పైన తాను ఉండేటువంటి నివాసం ఉందో తెలిసిన చాలా ఖర్చు అద్దాలు అంత మోడన్ ఎక్విప్మెంట్ అంతా పెట్టాడండి పైన ఎందుకంటే వాడు ఉండేది కదా అద్దాలు గిద్దాలు అన్ని పెట్టేశాడు ఎవరైనా ఆ ఊరికి పెద్ద మనుషులు వస్తే ఆహ్వానం చేస్తాడండి అయ్యా దయచేయండి నా మేడంతా చూడండి ఆరంతస్తులు ఎక్కిన తర్వాత పైన విజిటర్స్ బుక్ అని పెట్టుకున్నాడండి విజిటర్స్ బుక్ అని అందరు కదా మీ అభిప్రాయం రాయండి పుస్తకంలోని ఓ బుక్ పెట్టుకున్నాడండి అందరూ స్తోత్రం చేస్తున్నారు ఆహా ఇటువంటి భవనం మేము ఎక్కడ చూడలేదు అద్భుతం వండర్ఫుల్ మయుని మయుని కూడా తిరస్కరించేట్టుగా ఉంది అని అందరు రాస్తుంటే ఒక సాధు గారిని భిక్షకు ఎవరు లక్షాది ఒక సాధువు పైన ఆరంతస్తులు ఎక్కించి పైన భోజనం పెట్టాడండి సాధు గారికి భోజనం అంతా అయిన తర్వాత ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ సాధు గారు నా మేడ చూచారాన్ని చూడటమేంటి అది బలిబాగా చూచానన్నాడు మీ అభిప్రాయం కొంచెం రాస్తారా పుస్తకంలో అన్నాడండి నేను రాసేవాడిని కాదు రాసేలా వాట్లేదు కావాలంటే చెబతాను నోటితో చెప్పండి అన్నాడు ఇటువంటి భవనం నా జీవితంలో ఎక్కడ చూడలేదు కానీ ఒక్క విషయం తలుచుకుంటే నాకు ఏడుపు వస్తున్నది చింతగా ఉంది అన్నాడు ఏమిటన్నాడు ఈ ఆర మీద పైన ఎప్పుడైనా మీరు చనిపోతే మీ శవాన్ని దించటం కష్టం అన్నాడండి ఎందుకంటే ఆరంతస్తులు దించితే వాడు వాడు అప్పుడు కళ్ళు తెరుచుకున్నాడండి నారాయణ నారాయణ నా వెంట వచ్చేది కాదే ఇది నేను చచ్చి తర్వాత దీని నేను కావలించుకుని పరలోకానికి అని ఆలోచన వచ్చేసింది అంతవరకు ఆహా వెంట రావాల్సిందే ఇది అంతా అని ఇంత చక్కని పోతుండీ ఎవ్రీథింగ్ షుడ్ బి డ్రాప్ ఏ రౌన్లీ ఆ విషయం తెలుసుకుంటే ఎంత వైరాగ్యం కలుగుతుంది చెప్పండి శాశ్వతంగా మనం వెంట వచ్చేటువంటి దేవుడు చెప్పండి మనం చేసిన ధర్మకార్యం మనం చేసిన పుణ్యకార్యం మనం చేసిన శుభకార్యం ఇది వెంట వస్తుందండి అదేవిధంగా దుష్టకార్యం దోషకార్యం ఇవన్నీ పాపం పుణ్యం రెండు వెంట వస్తాయండి పాపాన్ని తగ్గించుకుని కంప్లీట్ గా దులిపివేసి పుణ్యాన్ని వెంట తీసుకోవాలండి అది మన యొక్క జీవిత కర్తవ్యం దీన్నే కనుక నమ్ముకుంటే ఈ లక్ష్యాధికారి చూడండి ఏమైపోయిందో అని పని చెప్పండి ఏమో తన వెంట వస్తుంది ఇదంతా కూడా నేను అవుతానని చెప్పి అనుకున్నాడు కదా ఏమైపోయింది చెప్పండి కనుక వైరాగ్యం అనేది అన్నిటికంటే చాలా ముఖ్యం అని చెప్పి గమనించండి ఇప్పుడు అర్జునుడు తన ఈ అనుభవం ద్వారా ఇటువంటి వాక్యములు వెల్లడి శ్రీకృష్ణ పరమాత్మ చాలా ఆనందపడుతున్నాడండి ఆహాహదం కలుగు చేస్తాడండి సార్ ఈ అర్జునుడితో ఎన్ని సంవత్సరాలు వీరు కలిసిమెలిసి ఉన్నారు చెప్పండి కృష్ణుడు వీరెవరు తెలుసండి సఖుడు ఆప్తుడు ఏ బంధు అన్ని కలిసి ఉన్నాయండి వీళ్ళిద్దరికి రిలేషన్స్ ఎవరికి కృష్ణుడికి అర్జునుడికి కానీ చేతి ఎందుకు చెప్పలేదు చెప్పండి ఎన్నో ఇన్స్టెన్సెస్ ఉన్నాయి కదా ఎన్నిసార్లు వీళ్ళిద్దరు కలుసుకున్నారు కదా ఎవరు అర్జునుడు కృష్ణుడు కానీ కృష్ణుడు ఎందుకు బోధ చెప్పలేదు చెప్పండి వెయిటింగ్ ఫర్ ది ఆపర్చునిటీ ఏమిటి ఆపర్చునిటీ చెప్పండి వైరాగ్యం చక్కని వైరాగ్యంగా కలిగితే ఈ ఆత్మబోధ జీర్ణం లేకపోతే ఇదంతా సత్యము ఇది నేను అనుభవిస్తుంటానంటే ఇంకా ఏకాగ్రత ఎక్కడ ఉంటుంది చెప్పండి అది కానీ మనస్సుని అంతర్ముఖం చెయ్యాలంటే దీని అంతా నెగెట్ చేయాలండి చాలా అంతా కూడా బరువు అండి ఏ నాటికైనా బరువుని దూరంగా పారేయాలండి సరే భారమేమే కయోడన్నా చూడండి తత్వబోధ తత్వాలు ఉన్నాయండి ఇంకో చిన్న పుస్తకం దాంట్లో చెప్పిన విషయం ఇదంతైనా బయట వస్తువులు కానీ సంకల్పములు కానీ వృత్తులు కానీ సంస్కారం ఇవన్నీ లగేజ్ బరువు ఎవరైనా ప్రయాణానికి పోతుంటే లగేజ్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిదండి మీలో చాలా మంది ప్రయాణాలు చేశారు కదా చూడండి ఎప్పుడు లగేజ్తో ఎంత బరువుతో కనుకపోతే అంత హోప్లెస్ గా ఉంటుందండి ఏది ఆ ప్రయాణం శాంతి సుఖం ఉండదు ఇప్పుడు చూడండి ఈ మధ్య ఒక ఆయన బద్రీనాథ్కి బద్రీనాథ్ ఎట్లా పోయినాడు తెలుసు నలుగురు తంటి పిల్లలు ఆరు ట్రంక్ పెట్టెలు నా అభిప్రాయం ఏంటంటే దారిలోనే బద్రీనాథుడు కనిపిస్తాడండి దారిలోనే ఎక్కడ బద్రీనాథ్ ఎక్కడ ఈ ట్రంకు పెట్టెలు ఎక్కడ మోసుకుని చేస్తాడు చెప్పండి కనుక ప్రయాణం అయిపోయేవాడు ఎంత లగేజ్ తగ్గించుకుంటే అంత మంచిదండి మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్కి వెళ్ళండి రైల్వే వారు బోర్డు మీద ఆ గోడల మీద పెట్టెల మీద ఒక వాక్యం రాస్తున్నారండి లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ సార్ ఎంత చక్క లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఓ ప్రయాణికులారా సామాన్ తగ్గించుకోండి మహానుభావ ప్రయాణం చేసేప్పుడు సామాన్ ఇప్పుడు ప్లేన్ మీద వెళ్ళేవాడు హ్యాండ్ బ్యాగ్ తీసుకుని పోతాడు ఎంత తగ్గించుకుంటే అంత మంచిదండి సరే కనుక నిజంగా రైల్వే వాళ్ళు ఎంత వేదాంతం చదువుకున్నారో కానీ లగేజ్ అంటున్నాడండి అది మనకు ఉపయోగిస్తున్నదండి ఈ ప్రయాణం ఉన్న దీర్ఘ ప్రయాణం ఏమంటే మీరు ప్రయాణం అంటారు ఏమిటన్నా నేను అంటాం కాదు కృష్ణుడు అర్జునుడు ఇద్దరు కూడా ఈ ప్రయాణం అనే పదం ప్రయోగించినారు అధ్యాయం ఎనిమిది రేపు ఎనిమిదవ అధ్యాయం అక్షర వరబ్రహ్మయోగం చూ అర్జునుడి ప్రయాణకాలే కృష్ణ ప్రయాణ కాలంలో ఉండాలో చెప్పండి అని అర్జునుడి ప్రశ్న కృష్ణుడు చూడండి ఇద్దరు అనే పదం ప్రయోగించినారు అది చాలా ముఖ్యమండి దీర్ఘ ఈ చిన్న చిన్న ప్రయాణాలు కాదండి దీర్ఘ ప్రయాణం పరలోక ప్రయాణం ఈ పరలోక ప్రయాణం వెంటండి ఈ బరువు లగేజ్ ఉన్న చూడండి పాపం ఈ దుస్సంస్కారములు దుర్వృత్తులు దాన్ని కూడా ఇక్కడ వదిలేసేయాలని ఏ విధమైనటువంటి సంకల్పము లేకుండా కనుకుంటే ఎంత లగేజీ తప్పుగా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది ప్రయాణం కనుక శ్రీకృష్ణ పరమాత్మ రేపటి రోజు ఈ రోజు పెద్ద బోధ లేదు అర్జునుడు యొక్క విషాదాన్ని గురించి ఇంకా ఒకటి రెండు వాక్యములు మనం విచారణ చేస్తాం భగవద్గీత తెరవంగానే ధృత ఉవాచ అని మొట్టమొదట్లో ఈరోజు ధృత రాష్ట్ర ఇదేమిటండి మీరు మీలో అనుకోవచ్చు ఏమండి శుభమంత గీత తరిస్తే గుడ్డే ఆయన కనిపించాడు ఏమిటండి అని దీనికి ఎదు అంతపోతే ఎట్లా చెప్పండి వ్యాసమహర్షి రాసినారు కదా ఎంతో దీనికి కారణం ప్రబలమైనటువంటి కారణం లేకపోతే రాయడండి ధృత రాష్ట్రుడు ఎవరండి ధృత రాష్ట్రం రాష్ట్రం అంటే దేశం తనది కాని దేశాన్ని గట్టిగా పట్టాడండి ధృత అంటే పట్టడం పాండవుల యొక్క రాజ్యాన్ని గట్టిగా పట్టేశాడు ఆ దుర్యోధను చక్కగా బోధ చేసి ఆ పాండవుల రాజ్యం ఇప్పించేయకూడదు పాపం చెప్పాడు అనుకోండి ఆయన వెళ్ళలేదు ఏ ధృత రాష్ట్రం తనది కాని గట్టిగా పట్టేశాడు ఇదండి ధృత అర్థం ఏమిటంటే రాష్ట్రం అంటే దేశం ఏం దేశం చెప్పండి తనది కానటువంటి దేశం ఏమిటో చెప్తాను వినటం కాదు కృష్ణ పరమాత్మ రేపు పదమూడవ అధ్యాయంలో చెప్తారు తనది కాని దేశం ఏమిటో వినండి మహాభూతాన్ని లెక్క పెట్టుకోండి అంత మన దేశం కాదండి అది మన స్వరూపం కాదు మహాభూతాని అహంకారో బుద్ధి సంఘాతండి పొలం ఎక్కడుంది మీ పొలం ఊరు బయట ఉన్నది మీరు దాంతో కలిసిపోతున్నారా లేదు కదా అప్పుడప్పుడు వెళ్ళి దాన్ని దున్నించడం పెట్టించడం సూపర్వైజ్ చేస్తుంది అదే విధంగా ఈ దృశ్యమంతై నువ్వు ఈ శరీరము మనస్సు బుద్ధి ఇంద్రియములు ప్రపంచం మనస్వరూపం కాదు ఇది క్షేత్రం పొలం మనం ఎవరు ఈ పొలాన్ని తెలుసుకునేటువంటి విట్నెస్ ఇప్పుడు చూడండి ఇక్కడ సభ జరుగుతున్నది లైట్ ఎట్లా ఉన్నదో చూడండి లైట్ ఎట్లా ఉంది మనంత ప్రకాశిం మనం నవ్వినామనుకోండి లైట్ నవ్వదు మనం ఇక్కడ దుఃఖపడ్డామనుకోండి లైట్ దుఃఖపడదు చదు మనందరినీ ప్రకాశింపజేస్తూ ఇక్కడ జరిగేటువంటి సంబంధం లేకుండా లైట్ ఉన్నదండి అదే విధంగా మనలో ఆత్మ ప్రకాశిస్తున్నది చదువు కన్ను చూస్తున్నది చెవి వింటున్నది మనస్సు ఆలోచిస్తున్నది కానీ ఆత్మ ఏమి రేపు వస్తుందో శ్లోకం ఇంద్రియ పనులు చేసుకుంటున్నాయి గనక బ్యాక్గ్రౌండ్ లో ఒక మహత్తరమైనటువంటి సచ్చిదానంద స్వరూపం అది గనక లేకపోతే ఇంద్రియములు పని చేయలేండి చాలా మహా మన శాస్త్రంలో ఏమన్నా తెలుసు మహావాక్యం అంటే ప్రజ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యానికి దానికి వివరణ చూడండి ప్రజ్ఞానం ఏ నేక్ష శృణోతి కన్ను చూస్తున్నదో అది ప్రజ్ఞ దేని చేత చెవి అది ప్రజ్ఞ చిన్న ఉపమానం చెప్తే మీకు అర్థం చూడండి ఒక తెరగుడ్డ ఉంటుందండి ఆ తెరగుడ్డ మీద వెనక ఫోకస్ చేస్తాడు లైట్ ఫోకస్ చేస్తాడు మధ్యలో ఒక రీల్ పోతుంటుందండి ఈ రీలు వెనక లైట్ ఉంటుంది ఈ లైట్ రీల్ పడి ఆ తెర మీద అండి చక్కని బొమ్మ కనిపిస్తుంది చూసాను ఆ తెర మీద వచ్చే బొమ్మలన్నిటికి కారణం ఏమి తెలుసండి లైట్ అండి వెనక బ్యాక్గ్రౌండ్ లో కనుక లైట్ లేకపోతే యూ కెన్ సి ది పిక్చర్స్ చూసారు ఆదర్శనమే కాదండి అది అన్నిటికంటే ముఖ్యం ఏమిటి తెలుసు సినిమాలో బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి లైట్ అండి అదేవిధంగా ఈ జగత్తునం బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ మహావాక్యానికి దానికి వివరణ చూడండి ప్రజ్ఞానం అంటే ఏమిటి తెలుసున ఏ నేక్ష శృణోతి దేనిచేత కన్ను చూస్తున్నదో అది ప్రజ్ఞ దేనిచేత చెవి వింటున్నదో అది ప్రజ్ఞ చిన్న ఉపమానం చెప్తే మీకు అర్థం అవుతుంది సినిమా ఒక తెరగుడ్డ ఉంటుందండి ఆ తెరగుడ్డ మీద వెనక ఫోకస్ చేస్తాడు లైట్ ఫోకస్ చేస్తాడు మధ్యలో ఒక రీల్ ఒక రీల్ పోతూ ఉంటుందండి సరే ఈ రీలు వెనక లైట్ ఉంటుంది ఈ లైట్ రీల్ మీద పడి ఆ తెర మీద అండి చక్కని బొమ్మ కనిపిస్తుంది చూసారు ఆ తెర మీద వచ్చే బొమ్మలన్నిటికీ కారణం ఎవరు తెలుసు లైట్ అండి సార్ వెనక బ్యాక్గ్రౌండ్ లో కనుక లైట్ లేకపోతే యూ కెన్ సి ది పిక్చర్స్ చూసారు ఆ పిక్చర్స్ దర్శనమే కాదండి అది అన్నిటికంటే ముఖ్యమైన తెలుసు సినిమాలో బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి లైట్ అండి సార్ అదేవిధంగా ఈ జగత్తునంతటికీ సినిమా మనం చూస్తున్నాం ఈ సినిమా దేని వల్ల వస్తుంది చెప్పండి రీల్ అంటే ఏమిటి మనస్సు ఆ వెనక లైట్ అంటే ఏమిటి సచిదానంద ఆ సచిదానందం అనేటువంటి ఎగ్జిస్టెన్స్ నాలెడ్జ్ అండ్ బ్లిస్ కనుక లేకపోతే ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది వరల్డ్ ఇది ప్రపంచం యొక్క ఉనికి ఉండదండి అక్కడ కనుక ఈ ప్రపంచాన్ని అంతటిని వెలిగింపజేస్తున్నటువంటిది చూడండి కనుక మనది కానిటువంటి వస్తువుని మనం పట్టకూడదండి ఇది విచారణంతా ఇప్పుడు కాదండి రేపు పదమూడో అధ్యాయం దగ్గర నుంచి క్షేత్రజ్ఞ జ్ఞాన షట్కంలో అప్పుడు చక్కగా చెప్తాము ఇప్పుడు ధృత రాష్ట్రం ఎవరండి ధృత రాష్ట్రుడు అంటే ఒక వ్యక్తి కాదండి తాను కాని వస్తువుల్ని గట్టిగా పట్టుకునే వాళ్ళందరూ ధృత రాష్ట్రం అండి అయ్యా లెక్క ఒక ఊళ్ళో వందల మంది ఉంటారండి ధృత రాష్ట్రుడు ఎందుకంటే అజ్ఞానులు ఉన్నవారు ధృత రాష్ట్రుడు ఉన్నారు రాష్ట్రం తనది కానిటువంటి వస్తువును పట్టాడు దృష్టాంతాన్ని చెప్తాను ఈ శరీరం ఎవరండి ఇచ్చింది ఏమండి మనం ఏమైనా చుట్టించుకున్నా అది కదా నిజంగా మనం చుట్టించుకుంటే రెండు చేతులు గ్రహచారం ఏంటి పది చేతులు రావణాసుడు మోస్తరు పెట్టేవాళ్ళండి ఇరవై చేతులు మనం చుట్టించుకోవాలా మనం గుండెకాయ ఆడుతున్నదంటే మనకేమైనా శక్తున్నదా లేదండి అది ఆడుతున్నది అది నిలిచి నిలిచిపోతుంది కనుక ఈ శంతుడు మనకి ఇచ్చాడు ఆయన లక్షణంగా దీంట్లో కాపర ఉండి ఇంట్లో నువ్వు వచ్చిన పని ఏమిటో నెరవేర్చుకో జన్మరాహిత్యం పొందటానికి తగినటువంటి మోక్ష ప్రయత్నాలన్నీ చేసుకో అని ఈ చక్కని శరీరం అనేటువంటి ఇల్లు ఎవరు భగవంతుడు హూ ఇస్ ది ఓనర్ ఆఫ్ దిస్ బాడీ ఈ శరీరం అనేటువంటి భవనానికి ఎవరండి ఓనర్ భగవంతుడు మనం ఎవరో అద్దెకొంపలో నివసిస్తున్నాం ఈ శరీరం అనేది ఒక అద్దెకొంప అండి మీరు అడగచ్చామండి అద్దెంటే ఏమిటనే మూడు పూట్ల భోజనం వేయటమే అద్దెండి మూడు పూట్ల వేస్తుంటాడు లోపల ఈ అద్దె చెల్లించుకుంటున్నావు లక్షణంగా భగవంతుడి స్థానే ఎంతకాలమో ఉండి ఉండి మమత్వం ఏర్పడిపోతున్నదండి ఎవరికి జీవుడికి మమత్వం కలిగి కడుపులో బిడ్డగా ఉన్నప్పుడు ఇందాక ఏం చెప్పినా అని చూడండి పరమాత్మ నన్ను ఈ తర్వాం భూపతం ఆయన తర్వాత నేను గురువు దగ్గరికి వెళ్ళి అన్వేషించి మరల జన్మ లేకుండా తరించడానికి ప్రయత్నం చేస్తాను వాగ్దానం చేశాడా లేదా మరి తర్వాత జన్మించిన తర్వాత అంతా లేదా అయినా భగవంతుడు ఈ శరీరం మనకిచ్చి నైనా కొన్నాళ్ళు బతుకు కొన్నాళ్ళు ఉండు కాపరం చేయి కానీ ఏ నాటికైనా ఈ ఇల్లు నాది నేను పెరుక్కుంటా నువ్వు నువ్వు రెంట్ కానీ యు ఆర్ నాట్ ది ఓనర్ కొన్నాళ్ళు ఉండి తర్వాత మేము వెళ్ళమంటే వెళ్తూ ఉండాలి వీడేమిటంటే బాగా మొదట్లో తలకాయ ఊపాడు ఏ తీరా కొన్నాళ్ళు అయింది శరీరం ఎందుకు వదలాలి నా ఇష్టం నా దాని మీద హక్కు చెప్పి వాడు మమత్వం కలిగి ఏమండి ఎవరైనా శరీరం వదలాలని అనుకుంటారా లేదు అభిమానం దేహాభిమానం కలిగిపోయింది మరి భగవంతుడు ఊరుకుంటాడా చెప్పండి అద్దె పంపలో ఉన్నవాడు వెళ్ళు అంటే వెళ్ళకపోతే ఓ చెప్పండి నోటీస్ ఇస్తాడు నోటీస్ అదేవిధంగా భగవంతుడు కొంతకాలం నాయన ఈ శరీరం అనేటువంటి ఇంట్లో నా యొక్క ఇంట్లో నువ్వు నివసించు తర్వాత ఈ శరీరం నాకు ఇచ్చేయాల్సిందే ఐఎమ్ ది ఓనర్ ఊరికి రెంట్లో ఉండే అద్దెకున్నటువంటి వాడు ఓనర్ కాదని చెప్పి భగవంతుడు చెప్పనే చెప్తున్నాడు కానీ వీడు అజ్ఞానం దాంతో అభిమానం పొందిపోయి నేను వదలను వెంటనే నోటీస్ పంపిస్తున్నాడు భగవంతుడు ఫస్ట్ నోటీస్ ఏమిటి తెలుసండి కంటికి చత్వారం వస్తుందండి ఎవరికైనా చత్వారం వస్తే ఫస్ట్ నోటీస్ ఫ్రమ్ గాడ్ టు క్విట్ దిస్ బాడీ కొంచెం బాగా ఆలోచించుకోండి ఎవరికైనా చత్వారం వస్తే రిపేర్ చేయించుకోవటం ఈ భావన కొంచెం మనసులో పెట్టుకోండి ఏ నాటికైనా శరీరం మంది కాదు నిజంగా మన శరీరం అయితే చత్వారం ఎందుకు వస్తుంది మనకి మనం ఎందుకు రప్పించుకుంటాం చెప్పే వాడు ఒకటేమా అయ్యా ఐ స్పెషలిస్ట్ ఉన్నంత వరకు నాకేం టోకా లేదంటాడండి వాడు చత్వారాలు నూరొస్తే వాడికి ఏమిటండి ఈ శరీరం దీని మళ్ళీ మమత్వం పెట్టుకుంటున్నాడు మరి భగవంతుడు గురియురు ఇదేమిటి అద్దుకున్నవాడు నాదేం చెప్పాడు ఏమిటి ఇది నాకు ఇదిగా అని సెకండ్ నోటీస్ పంపిస్తాం క్విట్ మై హౌస్ సెకండ్ నోటీస్ ఏమిటి తెలుసండి పళ్ళు ఉడతాయండి ఎవరికైనా పళ్ళు ఉడితే సెకండ్ నోటీస్ అండి చూసుకుంటే ఎవరికైనా అయా టైం దగ్గరకు వచ్చిందని కొంచెం అనుకుంటుండండి ఎందుకంటే ఓనర్ గారు నోటీస్ ఇచ్చినాడనమాట ఆయన ఇప్పటికైనా తెలివి తెచ్చుకో ఇదైతే నువ్వు పళ్ళు ఓడ చెప్పండి ఈ శరీరం కాదు ఈ శరీరం మీది కాదు అని చెప్పింది వాడికి ఏమిటండి ఇటువంటివి ఎన్ని చూచాడో వాడు కానీ మమత్వం వదల్లేదండి అభిమానం వదల్లేదు ఏమండి దేవుడు గారు ముప్పై రెండు పళ్ళు ఓడగొట్టినా కొత్త పళ్ళు పట్టించుకోగలిసి తింటాడండి వాడు పోయిందండి ఇక చూచాడు చూచాడు ఆఖరికండి ఇంకొక నోటీస్ ఇస్తాడండి థర్డ్ నోటీస్ ఏ జుట్టు తెల్లబడుతుందండి ఎవరికైనా జుట్టు తెల్ల అప్పుడప్పుడు అర్థాలు చూసుకుంటూ తెల్లబడితే థర్డ్ నోటీస్ ఫ్రమ్ గాడ్ గా ఎవరికైనా వైరాగ్యం కలుగుతున్నదా లేదండి పిల్లబడితే ఏం పర్వాలేదు కలకత్తాలో ఒక పౌడర్ ఉంది అది పూసుకుంటే నల్లబడుతుంది ఆడికేమండి కనుక ఈ విధంగా భగవంతుడు ఇచ్చినటువంటి వార్నింగ్స్ అన్ని పోగొడుతున్నాడే ఆఖరికండి యముడు యమధర్మరాజు జప్తు చేసేయండి ఇంటిని చూచారు జప్తు చేసేస్తారండి అంటే ఆ యమధర్మరాజు పాశం వేసి ఈడ్చుపోతారండి ఎందుకు వచ్చింది నిజంగా మన శ్రీ యముడు గారి అసలు తీసుకుపోతారా చెప్పండి మన కొంప కాదు ఇది భగవంతుడు మనకిచ్చాడు కాబట్టి ధృత గట్టిగా పట్టేస్తున్నాడు రాష్ట్రాన్ని రాష్ట్రం అండి ఈ శరీరం దీన్ని గాని ఇంకా ఇతరమైనటువంటి మనస్సు బుద్ధి ఇవన్నీ మనస్వరూపం కాదండి వీటితో ఐక్యం కాకూడదు కరెక్ట్గా విచారణ చేయవలే శ్రీకృష్ణ పరమాత్మ విచారణ ఇప్పుడు కాదు తర్వాత బోధ చేస్తారు దురతరాష్ట్రపు మొదలు పెట్టారు అర్థమైందండి ఎందుకంటే గుడ్డివారిని మొదట్లో పెట్టడం ప్రపంచం అట్లాగే ఉందండి గుడ్డిగానే ఉందండి అది ఎందుకంటే ఇప్పుడు చూడండి ప్రపంచం అంతా ఆచార విచారాలు ఎట్లా కొంచెం బాగా ఆలోచించండి ఏమైనా పూర్ణ జ్ఞానం ఉన్నాయి చెప్పండి ఎందుకొరకు వచ్చినాడో తిరిగి ఎక్కడికి వెళ్ళాలో మనం సాధన ఏమిటో చేయవలసిన కష్ట ఎవరికైనా ఉన్నదా చెప్పండి మన హింస జాస్తి అయిపోయింది ఇప్పుడు ఒక ప్రాణి ఇంకొక ప్రాణి తిట్టడం కొట్టడం అల్ల ఇదంతా ఎందుకు వచ్చింది చెప్పండి యూనిటీ బ్రహ్మైన ఒకే స్వరూపం రేపు విశ్వరూపంలో చూపిస్తారండి శ్రీకృష్ణ పరమాత్మ అది కనుక చూస్తే ఒక ప్రాణిని కొడతారా ఎవరైనా ఒక ప్రాణిని తిడతారా ఒక దేశం ఇంకో దేశాన్ని కబళిస్తుందా చెప్పండి లేదు కదా ఇదంతా ఎందుకు వచ్చిందంటే వాడు వేరు వీడికి ఈ భిన్నత్వం వచ్చిందండి ఆ భిన్నత్వం వల్ల వీడికి ద్వేషం కలిగిందండి శ్రీకృష్ణపరమాత్మ పదే పదే ఈ మాళకీటలో అప్పుడప్పుడు చెప్తుంటారండి సరే రేపు ఏడవ అధ్యాయంలో చెప్తారని అర్జున ఈ బ్రహ్మాండంలో నేను ఎట్లా వ్యాపించున్నానంటేలో దారం సూత్రే అర్జున ఒక మాలలో దారం ఏ విధంగా వ్యాపి అదే వ్యాపించినదో బ్రహ్మాండంలో నేను వ్యాపించున్నాను మాలలో పుష్పాలెవరు చెప్పండి పుష్పాలు ఎవరు మీరు పుష్పాలు వాళ్ళు పుష్పాలు ఇంకా తగ్గిన జంతువులు దేవతలు అందరూ పుష్పాలు దారం ఎవరు భగవంతుడు ఇతరు భగవంతుడు దారం లేకపోతే పుష్పాలు నిలుస్తాయో ఎంత చక్కని దృష్టాంతం చెప్పిన గీతలో ఈ దారం లేకపోతే పుష్పాలు నిలవు కదా అదేవిధంగా పరమాత్మ జాతి గాని లేకుండా దారం బ్రహ్మసూత్రం బ్రహ్మసూత్రంగా వెలుగుతున్నారు ఇప్పుడు చూడండి ఈ లైట్లు ఎన్ని రకాలుగా వెలుగుతాం ఇది పొడుగు లైటు ఇంకోటి గుండు లైటు ఇవి రకరకాలుగా కలర్ బల్బ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా బట్ వాట్ అబౌట్ ది కరెంట్ ఈ లైటు ఏమండో నేను ఎంత పొడుగుగా ఉన్నానంటే దానికేమైనా అర్థం ఉందా ఆ కరెంట్ కాస్త పోతే పొడుగుతనం ఏమవుతుంది చెప్ప చెప్పండి అదేవిధంగా గుండు లైటు కలర్ బల్బ్స్ ఇవన్నీ రకరకాలుగా ఉన్న కరెంటు భగవంతుడు వ్యాపించున్నారు ఆవులు అనేక రకాలుగా ఆవులు ఉన్నాయండి పాలు చెప్పండి శాస్త్రంలో చక్కని ప్రమాణం నాయన ప్రాణులందరూ ఆవులు భగవంతుడు చూసారు బాల వల్లే ఉన్నాడు దాంట్లో యూనిఫారం దాంట్లో భేదం లేదండి అది ఒక జాతికి దేవుడు కాదు ఒక అందరూ ఒకటి గాడ్ ఈజ్ వన్ చూసారు గాడ్ అంటే ఎవరు అసలు సత్త చిత్త ఆనందం ఎగ్జిస్టెన్స్ నాలెడ్జ్ అండ్ ప్లేస్ అండి ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికి దేవుడి కంటే వేరుగా ఏదైనా కనుక ఉంటే ఎనిథింగ్ అవుట్ సైడ్ దిస్ ఎగ్జిస్టెన్స్ ఇట్ ఈస్ నాన్ ఎగ్జిస్టెన్స్ దానికి ఉనికి లేదనమాట అది కనుక విచారం చేస్తే ఒకటే వస్తువు అన్నది కనుక ఆ వస్తువుని కనుక చక్కగా తెలుసుకుంటే ఇంక భిన్నత్వం ఎక్కడో చెప్పండి ఒకరి మీద ఒకరికి ద్వేష అంత ఒకే స్వరూపం కనుక ధృత రాష్ట్రత్వం పనికి రాదండి మనం కాని వాళ్ళ ఊరికే ఇది ఎల్లప్పుడూ నేనే ఈ స్వరూపం అని చెప్పి అనుకోవటానికి లేదు ఈ శరీరం కానీ మనస్సు కానీ ఏ నాటికైనా వదిలేయాల్సి వస్తుంది మన స్వరూపం ఏడు తెలుసు రాత్రి నిద్రలో చూడండి రాత్రి నిద్రలో అన్ని వదిలిపెట్టేస్తున్నారు మన స్వరూపంలో మనం ఉన్నాం అయితే స్థితి కాదు ఇది గొప్ప కాదు అది ఆరోగ్యం కోసమే కానీ మోక్షం కోసం కాదండి మేలుకుని ఆ స్వరూపాన్ని మనం తెప్పించుకోవాలి రాత్రి డీప్ కాన్షియస్ అన్ కాన్షియస్ స్థితిలో ఏ విధంగా మనస్సు లైవ్ అయిపోయిందో మేలుకునే మనస్సునే అది మనం చేయవలసినటువంటి పని కనుక ఈ ధృత రాష్ట్రత్వం పనికి రాదండి గట్టిగా పట్టడం అనేది మంచిది కాదు మనం కాని వస్తం కలిగి మన యొక్క నిజస్వరూపం మీద మనస్సుతో నిలబెట్టాలండి ఏం చెప్పినాడు మొట్టమొదట ఈ వారు సంజయ్ని పిలిచారండి సంజయ్ని పిలిచి సంజయ యుద్ధంలో ఏమేం జరిగిందో కొంచెం చెప్పవయ్యా మహానుభావ ఈ సంజయ్నికి ఎట్లా మీరు అడగచ్చు వ్యాస మహర్షి యొక్క అనుగ్రహం చేత టెలివిజన్ కెపాసిటీ అండి వారికి యుద్ధంలో జరిగేదంతా చక్కగా తెలుసుకుంటున్నాడు ఇంటి దగ్గరికి వచ్చుని ఎవరి వారి యొక్క అనుగ్రహం వల్ల చూడం చివరికండి ఈ వాక్యం చెప్పేశారు వ్యాస ప్రసాదా సాక్షాత్వం ఓ ధృతరాష్ట్ర ఆహా ఆ వ్యాస మహర్షి యొక్క అనుగ్రహం చేత నేను ఎటువంటి శక్తిని సంపాదించినాను ఇక్కడ ఉండే నేను విశ్వరూపాన్ని చూచాను ఇక్కడ ఉంటా నేను వినగలిగాను చూ కనుక సంజయవు సంజయులు వారిని అడుగుతున్నారు ఎవరు ధృతరాష్ట్రుడు ఆయన ఎందుకు జరిగిందో కొంచెం చెప్పవయ్యాను అడగటం చూడండి ఎంత అద్భుతంగా ఉందో ధర్మ క్షేత్రే ఆ ధర్మ అనేటువంటి పదం కొంచెం అండర్లైన్ చేయండి చాలా భగవద్గీత ఎట్లా ప్రారంభం ధర్మ శబ్దంతో ప్రారంభమైందండి సార్ ఇది మంగళాచరణ వ్యాసమహర్షి ఎంతో పదం ఉపయోగించారండి భగవద్గీత మొత్తం సారం ఏమిటితో చెప్పండి భగవద్గీత ఏడు శ్లోకాలు వాట్ ఇస్ ది సెన్స్ ధర్మ పదమే ఈ ధర్మం ఒక్కటి గనక మనం ఆచరించుకుంటే గీత అంతా మనం అనుభూతం చేసుకున్నట్టే లెక్కండి అది భగవద్గీత అసలు అవతారం ఎందుకు వచ్చింది కృష్ణుడు గారు ఎందుకు జన్మించారు చెప్పండి రేపు ఏడవ అధ్యాయం తర్వాత అర్జునే పరిత్రానాయో వినాశాయ సంస్థాపర్ ఎప్పుడెప్పుడు ధర్మం కోసం నేను ఉద్ధరి ధర్మాన్ని ఉద్ధరించడానికి ఎంత సంతోషం అండి భగవానుడికి మరి అటువంటి ధర్మాన్ని మన ధిక్కరిస్తే భగవంతుడికి ఏమండి ఎంత మనసు ఆయాసంగా ఉంటుందో యోచన చేయండి మనం గనక ధర్మం ఆచరిస్తే కృష్ణ పరమాత్మను సేవ చేస్తున్నట్టేనండి ఎందుకంటే ధర్మో రక్ష విశ్వ హిందూ పరిషత్ వారి యొక్క మంత్రం అండి ధర్మో రక్షకి రక్షిత ధర్మం అని కానీ అధర్మం చేస్తే దేవుడు మాత్రం ఏం చేయగలడు విశ్వ శాసనంలోనండి కొన్ని కొన్ని చక్కని నియమాలు ఉన్నాయండి చాలా ధర్మాన్ని ధిక్కరించినారా యు మస్ట్ సఫర్ మూడు శాసనములు ఉన్నాయి ఈ రోజు అధ్యాయం కాబట్టి అందరూ వినండి ఈ యూనివర్సల్ గవర్నమెంట్ విశ్వ ప్రభుత్వంలో మూడు శాసనములు అండి నేను జాగ్రత్త అపకం పెట్టుకోవాలి పాపము చేత దుఃఖం మొదటి శాసనం పాపము చేత దుఃఖం రెండు పుణ్యము చేత సుఖం మూడు జ్ఞానము చేత మోక్షం ఆసనం దీన్ని ఎవరైనా ధిక్కరించడానికి లేదండి దీనికి అనుగుణంగానే జరుగుతుందండి ఎవరైనా కను ఎటువంటి గొప్పవాడైనా హి ఫాల్ డౌన్ అంటే దుఃఖం అనుభవించాల్సిందే ఈనాడు వేల మంది ఉన్నారు మనకేదో భగవంతుడి నేత్రాలు ఇచ్చాడు ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది చెప్పండి హీఈస్ గాడ్ పార్షల్ దేవునికి పక్షపాతం ఉంది అందరు ఇంపార్షల్ అందరి మీద సమభావన చూడండి సమోహం సర్వభూతేషు నమే ద్వే ప్రియ చెప్తారు అర్జున నాకు అన్ని ప్రాణుల మీద తమ భావనను మరి వాడు గుడ్డడు అక్కడ పందిగా పుట్టిందే ఒక ప్రాణి ఇంకొకటి చీమగా పుట్టింది కారణం ఏమిటి చెప్పండి వారి వారు చేసుకున్నటువంటి ఆ కర్మ ప్రకారం ఈ కర్మదేవతలు డివైడ్ చేస్తుంటాడు అంతే ఇంకేం లేదండది ఏనాడైనా ఒకడు దొంగతడు హీనమైనటువంటి జన్మలో పుడతాడని ఈ విధంగా కర్మ సిద్ధాంతం తప్ప ఇంకేమీ లేదండి భగవంతునికి అందరి మీద కనుక మనం ఉద్ధరించేది ఏమిటి చెప్పండి మన ధర్మం కనుకనే ఈ భగవద్గీత అనే అమృత గ్రంథం ఎట్లా ప్రారంభమైందంటే ధర్మ క్షేత్రే కురుక్షేత్రే ధర్మం ఎవరికైనా సందేహం వస్తే వాట్ ఈస్ ది ఎస్ సెన్స్ ఆఫ్ భగవద్గీత అనేటువంటి ప్రశ్న కనుకొస్తే ఆ గీత యొక్క సార అంతా మొదటి చాలండి ధర్మం అది మన జీవితం గనక ధర్మమయంగా పెట్టుకుంటే ఇంకా అదే చాలండి అది ధిక్కరిస్తే దేవుడు ఏం చేయగలడు చెప్పండి ఆనాడు ద్రౌపదీ దేవండి కౌరవ సభలో పుకుడు జుట్టు పట్టుకుని సభలోకి తీసుకొచ్చాడండి మీకు తెలుసు కదా కథ అంతా ఎవరండి ఆయన పేరు ఏమిటి చెప్పండి అతను దుశ్శాసను దుశ్శాసనుడు ద్రౌపది యొక్క చుట్టు పట్టుకుని కరువు సభలో తీసుకొచ్చాడండి తీసుకొచ్చు కానీ అందరూ పెద్దవాళ్ళు ఉన్నారండి పంచపాండవులు అక్కడే ఉన్నారు భీష్ముడు అక్కడే ఉన్నారు కానీ ఎవరు అందరూ ఉన్నారండి ఎవరు కాపాడేది ఈ అమ్మగారు దిక్కు వారికి దేవుడే దిక్కు ఒకసారి ప్రార్థనండి ఎవరినే కృష్ణ పరమ కృష్ణ పాహిమాం పాహిమాం వెంటనే కృష్ణుడు సహాయ అవ్వదండి డిపార్ట్మెంట్ తో మాట్లాడుతున్నాడండి ఏది యూనివర్సల్ డిపార్ట్మెంట్ తో కర్మ సంబంధమైన పెద్ద డిపార్ట్మెంట్ ఉందండి కర్మ దేవతలు వారి హెడ్ ఆఫ్ ది సో సూపరింటెండెంట్ ఆఫీస్ ఉన్నాడు ఎవరు కృష్ణుడు గారు అయ్యా సూపరెంటు గారు కర్మ కర్మ డిపార్ట్మెంట్ సూపరెంట్ గారు ద్రౌపదీ దేవి జన్మలో గానీ పూర్వజన్మలో గానీ ఏదైనా పుణ్యం చేసిందా ధర్మం చేసిందా చూడండి అన్నాడండి చూడండి ఈ చీరలు ఈ సహాయం వెంటనే అందివ్వలేదండి ముందు డిపార్ట్మెంట్ తో మాట్లాడుతున్నాడు కర్మ దేవతలు తిరగదీశారండి ఈ ద్రౌపది యొక్క చరిత్రంతా పూర్వ జన్మలో ఒక చిన్న గొడ్డపీలికే గారికి దానం చేసిందండి అది రికార్డ్ అయ్యిందండి ఎక్కడ ఆమె యొక్క చరిత్రలో అతనే వాళ్ళు రిప్లై చేసినారు ఏవో కృష్ణ పరమాత్మ పూర్వజన్మలో ద్రౌపదీ దేవి ఒక సాధువు గారికి చిన్న గొడ్డపీ చేసింది చాలు చూ కృష్ణుడు చాలా సానందపడ్డాడు సఫీషియన్ చాలు ఆ చిన్న అక్షయం అయిపోవుగాక అనే శాతం అది తండోపతండంగా చీరలుగా వచ్చి ఈ అమ్మగారు నిజంగా ఆనాడు గనక ద్రౌపదీ దేవి ఆ చిన్న కొండతీలకి దానం చేయకపోతే ఈనాడు పాహిమాం అంటే కృష్ణుడు ఏమనేవారు ఐఆమ్ సారీ అనేవారు ఏం చేశారు చెప్తే ధర్మం చేయకపోతే ఇప్పుడు ద్రౌపదీ దేవిని రక్షించింది ఎవరో దర్శన ధర్మ రక్షతి రక్షిత ఆ ధర్మం కాపాడింది అంటే కనుక భగవద్గీత ధర్మం పదంతో ప్రారంభించడంతో విషయం గీత యొక్క సారమంతా కూడా మనకి దీంతోనే జీర్ణం అయిపోతుందండి దీన్ని గనక ఆచరణలో పెడితే ఈ క్షేత్రం చూడండి ఈ శరీరము ఉపాధి అనేటువంటి తయారు చేసుకోవాలంటే ధర్మక్షేత్రంగా తయారు చేసుకోవాలి మనం బాగా ప్రతిరోజు ఇంట్రాస్పెక్షన్ చేయాలంటే చాలా మీరు ధ్యానం ధ్యానం అంటే ఏదో జపాలు పెట్టి జపం చేయటం వెళ్ళిపోవటం అట్లా కాదంటే మీరు జపం చేయండి పారాయణం చేయండి అంతా ఇంత పారాయణ పుస్తకం అక్కడ పెట్టండి జపాల పెట్టండి ఫైవ్ మినిట్స్ ఇంట్రాస్పెక్షన్ ఆత్మ పరిశోధన ఇన్ వాట్ సిచ్యువేషన్ నా మనస్సు ఏ స్థితిలో ఉంది ఆ రజోగుణమా తమో గుణమా సత్వగుణమా ఏవైనా దుర్గుణాల అని చెప్పి చక్కగా విచారించాలండి సరే ఏదైనా కనుక దుర్గుణాలు ఉంటే దాన్ని వెంటనే భారద్రోహతానికి ప్రయత్నించారు దుర్గుణం గనక ఈనాడు వస్తే రేపు కూడా దాన్ని పేరబెట్టబాకండి వెంటనే దాన్ని సద్గుణం చేత తీసి అవతల బా లేకపోతే హృదయం కల్మషభూ ఇష్టం అయిపోతుంది అపకారం చేస్తుందండి అది సరే ధర్మ పదం ఏరుతుంది అందరూ జ్ఞాపకం పెట్టుకోండి భగవంతుడు దేనికి అవతరించినాడంటే ధర్మోద్ధరణ కోసం అవతరించినారు వారికి ఇష్టమైనటువంటి పని ఏమిటంటే మనం ధర్మమును ఆచరించటం ధర్మాన్ని ధిక్కరించి దేవుణ్ణి ప్రార్థన చేస్తే ఏస్తాడో చెప్పండి అది చాలా ఇట్లాగే చేస్తున్నారండి దేవుణ్ణి స్తోత్రం చేస్తున్నారు ఓం కృష్ణ వాసుదేవాయన మహా అని స్తోత్రం చేస్తున్నారు కానీ బయటకు వచ్చిన తర్వాత వ్యవహారంలో వాడిని తిట్టడం వీడిని కొట్టడం ఆ అన్యాయం అవినీతి ఈ విధంగా కనిపిస్తున్నదండి మరి ఇది ఎట్లా ఉంటుంది చెప్పండి భగవంతుడు పడతాడా ఉచిన్న దృష్టాంతం చెప్తాను సమయం అయిపోతున్నది ఈ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి విషయాలు ఒకట్రెండ్ చెప్తున్నారు ఏమిటంటే ఒక దేవాలయం ఉందండి ఒక ఊళ్ళో దేవాలయం ఆ దేవాలయంలో మధ్యాహ్నం మూడు గంటల వరకు పురాణ కాలక్షేపం జరుగుతుంది పురాణ కాలక్షేపం మధ్యాహ్నం మూడింటికి పురుషులు ఎవరు వస్తారండి కులాలు వ్యాపారాలు కదా పురుషులు ఎవరు రావటం లేదండి పురాణానికి స్త్రీలు ఉదయం పూట వంటంతా పోతుంటారు స్త్రీలు నూరు మంది పురాణానికి వస్తున్నారండి ఆడవాళ్ళు ఏ ఆనాడు పురాణంలో సబ్జెక్ట్ ఏమిటి తెలుసు పతిభక్తి అనే విషయాన్ని గురించి పౌరాణికుడు చక్కగా ఆడవాళ్ళందరికీ బోధ చేసి అంత పూర్తయిన తర్వాత శాంతి అని చెప్తే ఆడవాళ్ళు వెళ్ళిపోతుంటే అమ్మలారా ఉన్నాడు ఈరోజు మీకు అనుకూలమైన సబ్జెక్ట్ పతిభక్తి పతి అంటే భర్త భర్త మీద భక్తి కలిగి ఏ ఇది మంచి సిద్ధాంతం మీకు పుణ్యం అని చెప్తే అట్లాగే అని అన్నారు నేను అమ్మను మీరు మర్చిపోతారేమో మళ్ళీ పతిభక్తి అనే సిద్ధాంతం మిగాలంటే ఒక ఉపాయం చెప్తాను రేపు అందరూ స్నానం అయిన తర్వాత మీరు ఏం చేస్తారు తెలిసిన జపమాలు తీసుకుని భక్తి పతిభక్తి పతిభక్తి అని జపం చేయండి బాగా జ్ఞాపకం ఉంటుంది అని పౌరాణికుడు చెప్తే తలకాయలు ఊపినండి వెళ్ళిపోతే ఇంట్లో ఒక అమ్మగారు భర్త ఉద్యోగం ఎనిమిది గంటలకి రోజు వస్తాడు ఏడు గంటలకే ఈ భార్య టిఫిన్ టిఫిన్ తయారు చేసి ఆయనకి పెడుతుంది తినేసిపోతాడు ఈ రోజు ఈయన జపం చేయమన్నాడు కదా అంచేత ఈ భార్య గారండి గారి టిఫిన్ ఎగర కొట్టిందండి ఎగర కొట్టి ఓం పతిభక్తి పతిభక్తి పతిభక్తి అని జపం చేస్తున్నదండి సరిగా ఎనిమిది అయితే పరిమితం ఏమే టిఫిన్ అయిందా అని లేదు జపం పూర్తి కాలేదన్న ఏం జప అన్నాడు పతిభక్తి ఉస్ కొట్టి నీ జపం ఏమిటి అన్నాడు ఆయన చూడండి అసలు భర్త ఎండిపోతున్నాడండి తిండి లేక పతిభక్తి పతిభక్తి అని చెప్పి ఏమైనా అర్థం ఉందా ఈ విధంగా జరుగుతున్నదండి ఇప్పుడు చదువు భగవంతుడు అంటే అందరి యొక్క స్వరూపంతో వెలుగుతుంటే వారిని కొట్టడం ఏమిటి వీరిని తిట్టడం ఏమిటి అపకారం ఏమిటి దురాచరణ ఏమిటి చెప్పండి కనుక భక్తి ఏమిటంటే ధర్మాచరణ ధర్మాచరణ చేస్తే భగవంతుడు ఎంతో ఆనందపడతాడండి కనుక తమ ధర్మం పదంతో ప్రారంభమైంది కాబట్టి మన జీవితాన్ని ధర్మమయంగా చేసుకుంటామండి ధర్మక్షేత్రే కురు క్షేత్రే సమవే తమకాహ పాండవ కిమ పుర్వత సంజయ సంజయ్ అడుగుతాడు ఎవరు ధృతరాష్ట్రమ యుద్ధంలో ఏం జరిగిందో వెంటనే సంజయ్ వారు అక్కడ జరిగిందంతా చెప్తారండి ద్రోణాచార్యుల దగ్గర దుర్యోధనుడు అంతా వర్ణిస్తుంటాడు తన సైన్యంలో ఉన్నటువంటి వీరులు యోధాగ్రేసరులు పేర్లు చెప్పి పాండవుల పక్షంలో ఉన్న వారి పేర్లు కూడా చెప్తారు వీరిందరికీ సంతోషం కలగాలని భీష్మాచార్యులు వారి శంఖం ఆ శంఖం ఊర్చిన తర్వాత ఇటు పాండవ పక్షంలో మహనీయులు ఉన్నారు చూడండి వారు కూడా శంఖాలు ఊతారు ఆత్మ పాంచజన్యం చూ శంఖాన్ని కృష్ణుడు ఊదాలండి దేవదత్తం అర్జునుడు దేవదత్తం శంఖాన్ని ఊదినారు ధర్మరాజు అనంత అనేటువంటి శంఖాన్ని ఊదినారండి భీముడు పౌండం అనేది ఇంకోటి ఉంది ఈ విధంగా శంఖాలన్నీ కూడా ఊదబడినయి అదంతా వ్యాకులం యుద్ధ క్షేత్రం అంతా సరే టైంలో అర్జునుడు గారు ప్రార్థన చేస్తారు కృష్ణ ఇరు సేనల మధ్య ఈ రథాన్ని అంటారండి వెంటనే కృష్ణ పరమాత్మ సారథి కాబట్టి ఆ రెండు సేనల మధ్య తీసుకెళ్లి రథాన్ని పెడతారు భీముడు ఒక్కసారి చూస్తారండి చూసేటప్పటికి ఎవరున్నారు అక్కడ శత్రువులు అనేది ఏమి కనిపించలేదండి అంత బంధు మిత్రులు తాతలు తండ్రులు వీళ్ళందరూ కనిపించేటప్పటికి మనసు ఆయాసం కలిగిపోయింది యువతం అయిపోయిందండి వీళ్ళందరూ గురువులు కూడా ఉన్నారే దీంట్లో పెద్దలు ఉన్నారే వీళ్ళందరూ ఎట్లా చంపేది ఆ భావన మనస్సులో కలిగిపోయి ఇక చూడండి గిర్రులను తల తిరిగిపోయిందండి విపరీతానికి స్వజనం స్వజనం అని చెప్పి చెప్తున్నారండి నా వాళ్ళని నేను ఎట్టా సంపేది నా వాళ్ళని నేను ఎట్లా సంపేదండి సార్ ఇది గాంధీ నెమ్మదిగా జారిపోయిందండి సార్ అంటే ఎప్పుడు వదిలిపెట్టడండి ఆయన కానీ పాశుపతం జారిపోయిందండి అది ఆఖరికి అధ్యాయం పూర్తి చేస్తూ ఒక చక్కని దృశ్యం చూపిస్తున్నారండి ఏడు తెలుసండి ఆ ఈ దృశ్యం చూపిస్తున్నారు వారి చేతులు నిమిత్తమి విపరీతా శ్రేయోను పశ్యామిక్ అంటే యుద్ధం అండి రథోపస్థ ఉపా రథ మీద చదికిల పడ్డాడు ఉపాధ్యాడు ఆ దుఃఖంతో ఆ గాండి వాళ్ళు కూడా జారిపోయి తలకాయ తిరుగుతున్నది ఈ సందర్భంలో వ్యాసులు వారు ఈ అధ్యాయం పూర్తి చేస్తారు రేపటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి బోధ వినగలరు ఈ ప్రథమాధ్యాయ ఏమిటంటే అర్జునుడు యొక్క వైరాగ్యం ఆ వైరాగ్యమును పురస్కరించుకుని శ్రీకృష్ణ పరమాత్మ సాంఖ్యయోగం అనే అద్భుతమైన ఉపదేశించబోతారు హరి ఓ ీనా మారోపముల గుజ చే మంగళోరమణి మారోములూ నీచ జ నారదా జి ప్రహరా నారదా జి భాగూలు గణి నమారో పం లూ నీచ జ మంగళోర सा सा कोराणी वा सा सा जयदा कोराणी वा सा साम्राज्य क्राभीषेकरी नामा रूपमदकु